ప్రార్థిస్తాం పరిశుద్ధుడ దేవా మా ప్రియ పర్లకు తండ్రి నీకెంతో వణాలే సవ నిన్న నీడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప సర్వశక్తి సంతుడ మహోళతుడ దేవ మహిమ సరూ తండ్రి కృపమైన మీకెంతో వన్నా గొప్ప దేవ ఈ గడిషిన కాలం అంత ప్రభావ మమ్మల్ని అందరినీ శరీష్ంగా కాపాడనైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్నైనా మమ్మల్ని సజీలతలో నిలబెట్టిన ప్రభావ దివారాత్ మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభావ అడుగు అడిగిన కృప నేనే మీకు తనిఖరం మీ దయ మా పైనా ఓ దేవాసయా నా తల్లి ప్రతి శోధ నుంచి ప్రతి శ్రమ నుంచి ప్రభావ మేము మమ్మల్ని తప్పిస్తూ మాకు విజయం ఇస్తూ ప్రభా మీ ఆదరణ మీ సమాధానం మీ శాంతి సమస్తం మీరు మాకు అనుగురించడం లేను మీకు ఎంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞతాస్పత్రం మీరు తప్ప ఎవరి ప్రోగ మాకు విడుదల కల్పించలేను సమస్య మీలో ఉండి ప్రభావ ప్రవతైనా మీకు సాయంకాల శ్రమైనా మీ పాదాల చరిత్ర వచ్చిన మీ సమీపర్చిన ప్రవ మిమ్మల్ని బలపరచండి ప్రవ మ నూతన పచ్చండి నూతనమైన మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగురించిన ప్రభావ నానబడి త్వరగా నడిపించాను ప్రతి ఆటంకాలను కొట్టిన ప్రభావ వాటల ద్వారా మీరు మా ఇంపొందండి వాటిల ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ నా దేవానికి ఎంతో మణాలిసా ఇక సమాప్తి చివరి అంచుక మేము వచ్చేసినామైనా భయంకరమైన గుణాల మీద ఉంటుంది ప్రవ్వా అనేకులు ప్రేమ చల్లాడిపోతుందని మీరు అన్నారు ప్రభావ అక్కడ మేము హెచ్చరించనీకులు ప్రేమ చల్లాడిపోతున్నారు అలాంటి కాలంలో మీ ఉంటుండగా ప్రవ్వ మా పిలుపు మా ఏర్పాటు మరీ జాగ్రత్త పడి జీవించాలి ప్రభావ ఎందు శ్రమలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ప్రభావ విశ్వాసములు తప్పదని కొనసాగించే వారైనా మీ వరకు చూస్తూ మా పరుగు పనులు మీరు పరిగెత్తాలా గురి చూడని వారి వారి కాకుండా ప్రభా గురి చూస్తూ మీ పరిగెత్తాలా మీరే మా గురి ప్రభా సమస్త ఘనత మహిమీ చేస్తాయా ఈ యొక్క యుద్ధ భూమిలో ప్రభావ యుద్ధం చేయాలా ప్రభావ కృష్ణశక్తిని ఊరగొట్టాలా అనేకులు ప్రభావ ఆ శత్రు సమూహం నుంచి ప్రభావ శత్రు గవిని నుంచి మేము స్వాధీన పరచుకోవాల ప్రభావ అయినా అనేక ఆత్మలను ప్రభావితం విడుదల మనకు విముక్తి కలిగించాల ప్రాభ అయినా మీకు కుమారులు దేవుని కుమారు ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగిలిన తేరు చూస్తూ ఆశపడుతుందని వాక్యం చెప్తున్న ప్రభావ బానిసత్వంలో ముగుతుంది ప్రభావ దానికి మీ విడుదల కల్పించాల ప్రభావా దానికి కృపా భాగ్యం మాకు అందరికీ మీరు అక్కడ తొలగింది ప్రాభ మీరు సిద్ధపడాలా అనేకుని మీరు సిద్ధపరచాల ప్రభావ అయినా మా శక్తికి మీరు మా తోడు పెట్టినారు కాబట్టి నేను ఎలాంటి అనుమానించకుండా భయపడకుండా బహిరంగంగా ఎందుకు నిరీక్షణ కలిగి ముందుకెళ్ళి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఇక పరిశుద్ధాత్మ అగ్నితోని శక్తితోని మీరు మమ్మల్ని అభిషేకం చేస్తే మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహించడం ప్రభు నశించిన ఆత్మలతో మీరు కన్నీని విడిచుకుని ప్రార్థించాల ప్రాబ్ నా దేవన ప్రాభీ ప్రార్థన జీవితం అంత ఎక్కువ సమయం ప్రార్థించే ఆత్మలు మాకు అనుగ్రించలే నేను మీతో సంభాషించే కృపను మాకు అనుగ్రించలే అధ్యక్షమైన తోట మీరు ఏ రీతిగా ప్రార్థించిన తోగా అన్ని విధిస్తూ ప్రార్థించినా నేను అలాంటి ప్రార్థన మనకు నేర్పించాను ప్రభావం చివరి అసినామే నా దేవనా ప్రభావ మీ రక్షణ సువార్తను మీ నామం జరిగిన చోట వెళ్ళి మీ సువార్త ప్రకటించాలా అన్ని పిల్లలు ప్రభావ రక్షణ తయారు చేయాలంటే సేవలు మీరు మిమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ పిల్లలు మీ సహజ పెట్టుకోండి ఈ ఆరు అంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం నడిపించి మీ మహిమార్థంలో మిమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని దానబడి త్వరగా నడిపించమని ఏసీ పరిశుద్ధ నామం ప్రార్థించిన అంతే ఆమె నిత్యము సృతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము సృతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా రాజా రాజా రాజాది రాజువు నీవే దేవా దేవా దేవా దేవాది దేవుడవు రాజ రాజ రాజా రాజాది రాజువు నీవే దేవా దేవా దేవా దేవాది నిత్యము సుతించినా నీరుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా నీ త్యాగము మరువలేను ద్వితీయ దేవుడా ఆది అంతము లయ్యున్నవాడా ఆ ద్వితీయ దేవుడా ఆది అంతము లయ్యున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగళార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా రాజా రాజా రాజాది రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు దేవా దేవా దేవా దేవాది దేవుడవు జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవ జలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు దేవా దేవా దేవా దేవాది దేవుడవు రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు దేవా దేవా దేవా దేవాది దేవుడవు మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలగజేసిన పూజుడా మాటతోనే సృష్టినంత కలగజేసిన పూజుడా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 సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము స్థుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా రాజా రాజా రాజాది రాజువు నీవు దేవా దేవా దేవా దేవాది దేవుడవు రాజా రాజా రాజా రాజాది రాజు నీవు దేవా దేవా దేవా దేవాది దేవుడవు అరేలే థ్యాంక్ యూ సో మచ్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభ నాకు ఈ అవకాశం కల్పించిన స్వరాజ్ బ్రదర్ అలాగే కేత్రన్ సిస్టర్ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడు తండ్రి కృపాసక్తి సంపూర్ణుడువై ఉన్న దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు జీవాధిపతి అయిన మా దేవా న్యాయాధిపతి అయిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ ఇదిగో నా తండ్రి గడిచిన కాలం నీ కృపలో మమ్మల్ని కాచు కాపాడిన ప్రభ ఈ రాత్రికాల సమయంలోనైనా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి తండ్రి నీ సన్నిధిలో ప్రభ ఈ రీతిగా మేము ఉండలాగినా మీరు మాకు అవకాశాన్ని బట్టి నీకు వందనాలు పాటల్ ద్వారా మీరు మహిమ పొందినారు ప్రభ ఈ యొక్క వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించిపోతుండగా ప్రభ నా స్థానంలో నువ్వు నిలబడి వాక్యాన్ని ఉపదేశించి మా అందరితో మాట్లాడం ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మత్తయసు వార్త అధ్యాయము మత్తయసు వార్త పదో అధ్యాయము ఇరవై వచనము మత్తాయసు వార్తలో పదో అధ్యాయం ఇరవై వచనము మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి కాబట్టి చూడండి మన ప్రభు మన తండ్రి దేవుడు యేసు ప్రభు తండ్రి మాట్లాడుతున్నాడు ఆత్మను చంపనేరక కాబట్టి ఎందుకు ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఈ సృష్టిలో ఉన్నవాళ్ళు ఎవరైనా గాని ఆత్మను ఎందుకు చంపలేరంటే ఆత్మ మనకి దేవుడి నుంచి కలిగింది కాబట్టి చూడండి దానిని ఎవరు ఏమీ చేయలేరు కానీ ఇక్కడ దేవుడు చెప్తాడు ఆత్మను చంపనేరక దేహమునే అంటే దేహము అంటే ఈ శరీరం కాబట్టి దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి కానీ కాబట్టి ఈ లోకంలో ఎవరైనా కానీ మనల్ని ఈ దేహానికి ఏదైనా హాని చేయగలగ చేయగలుగుతారే తప్ప ఆత్మను ఏమీ చేయలేరు కాబట్టి ఆత్మను చంపనేరక దేహమునే చంపు కూడా దేవుడు ఏమంటాడు భయపడుకుడి కానీ అంటాడు ఆత్మను దేహము కూడా నరకములో నసింప వానికి మిక్కిలి భయపడుడి అంటే ఎవరికి భయపడాలా మనల్ని సృష్టించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి మనం ఏమై ఉండాలంట భయపడాలంట మిక్కిలి భయపడాలంట ఎందుకంటే ఆయనకి ఆత్మను అలాగే నీ దేహమును రెండిటిని నరకములో ఆయన నశింపజేయగలడు కాబట్టి ఆయనికి మనం ఏం చేయాలంట మిక్కిలి భయపడుడి ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తాం మనం ఈ లోకంలో చూస్తాము చాలా మందిని రకరకాల వాళ్ళకి భయపడుతుంటారు రకరకాల వాటికి ఫర్ ఎగ్జాంపుల్ రోగాలకి లేదా మన ఆఫీస్లో ఉంటే పై అధికారులకి అలాగే పోలీసులకి న్యాయ ఈ లోకంలో ఉన్న లాయర్స్కి రౌడీలకి అలాగే మనం చూస్తే ఈ లోకంలో వాళ్ళందరికీ భయపడతాం మనం పనిచేసే చోట భయపడతాం అన్ని విషయాల్లో భయపడుతున్నాం ఎందుకంటే ఈ ఆఫీస్లో నేను సరిగా పనిచేయబోతే ఈ యజమానుడు ఏం చేస్తాడు నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తాడు అనే భయం చూడండి ప్రతి విషయంలో ప్రతి స్థలంలో నా ఆరోగ్యం పట్ల నేను సరిగా ఉండకపోతే నాకు ఎక్కడ ఏ రోగం వచ్చినా ఆ రోగం వల్ల నాకు ఏమవుతుంది అనే భయం అంటే నేటి మనుషులు చూడండి ప్రతి విషయంలో భయపడుతున్నారు కానీ దేవుని పట్ల భయం అనేది లేకుండా పోతుంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి నువ్వు ఎవరికి భయపడినా భయపడకపోయినా యేసు ప్రభుకి మాత్రం నువ్వు భయపడాలా ఎందుకంటే ఆయన నీ ఆత్మను దేహమును రెండిటిని కూడా నరకంలో నశింప చేయగలుగుటకు దేవుడు కాబట్టే ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే మనం భయపడాలా ఎందుకంటే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళము ప్రభు ఆయనతో కూడా మనల్ని లేపి పరలోకమందు కూర్చుండబెట్టినవాడు మన పౌరస్థితి పరలోకమందు ఉంచిన దేవుడు తన రాజ్యానికి హక్కుదారుడిగా వారసుడిగా చేర్చుకున్న దేవుడు మునుపు మనం ఎలా ఉన్నాము శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుతూ చూడండి మన పాపముల చేత మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఏమయ్యిండు కరుణా సంపన్నుడయ్యుండి తన ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు కాబట్టే పాపులమైన మనల్ని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు చూడండి అంత సాత్వికుడై దీన కలిగి మనిషిని పొలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్తునిగా మార్చుకొని ఈ లోకంలో ఎవరు పడని శ్రమలు నిందలు అవమానాలు హింసలు హేళన చూడండి ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు నిత్యము పరలోకమందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతింపబడే దేవుడు అలాంటి గొప్ప దేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడు జీవం కలిగిన దేవుడు చూడండి రోషము కలిగిన దేవుడు మన దేవుడు అలాంటి దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఎంతో సాత్వికముతో దీన మనసుతో ఆయన నివసించి జీవించి మనల్ని ఆ కలవర మీద మన పాపాలన్నీ ఆయన మాను మీద మోసి మన కొరకు ఆయన కలవర చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని లేపి అది గ్రహించిన మనము ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది రక్షింపబడి ఇప్పుడు మనం అందరము ఆయనతో లేపబడిన ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండబడిన మనము ఆత్మ సంబంధమైన రీతిగా ఉండకుండా శరీర సంబంధమైన రీతిగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు దేవుడు మొహమాటం లేకుండా చెప్తున్నాడు నీ ఆత్మను నీ దేహాన్ని రెండిటిని ఆయన నరకంలో నశింపజేయగలి దేవుడు కాబట్టి నువ్వు భయపడాలా ఈరోజు నువ్వు భయపడుతున్నావు ఈ లోకంలో అందరికీ కానీ జీవం కలిగిన దేవుని పట్ల మనుషులకు ఏం లేదంట భయం లేదంట కాబట్టే విచ్చలవిడిగా మనుషులు జీవించగలుగుతున్నారు చూడండి ఇష్టానుసారంగా వాళ్ళకు తగినట్టుగా వాళ్ళ జీవితాలు మార్చుకొని వాళ్ళ మనసు చెప్పినట్టు వాళ్ళ ఆలోచనలు చెప్పినట్టు వాళ్ళ హృదయం ఉన్నట్టు ఆ రీతిగా చూడండి రక్షింపబడిన వాళ్ళందరూ దేవుని వాక్య ప్రకారంగా జీవించకుండా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకుండా ఆయన మాట ప్రకారంగా వినకుండా ఈరోజు మనుషులు ప్రాముఖ్యంగా క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు ఆయనతో పాటు పరలోక కూర్చున్న వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు కానీ వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు రక్షించబడి దేవునితో కూడా సమాధి చేయబడిన ఆయన ఎట్లా మూడో దినం లేచిండో నువ్వు నీ పాపముల విషయమై చనిపోయి ఏసుక్రీస్తు ప్రభు యొక్క నీతి విషయంలో జీవించే నువ్వు మరల నీ యొక్క స్వభావంగా జీవిస్తే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు చూడండి సహజంగా మా ప్రాంతంలో ఎండ భయంకరంగా ఉంటే చూడండి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తాం అని ఆశపడ్డా ఎందుకు ఆ ఎండ వేడి తీవ్రత నన్ను అంతగా ఇబ్బంది చేసింది ఎందుకంటే ఈ హైదరాబాదు వాతావరణానికి అలవాటు పడిన నేను మా ప్రాంతంలో ఉండలేకపోయినా ఆ వేడికి ఆ ఎండక తీవ్రత అలాంటిది మీ దేహము ఆ మండుతున్న అగ్నిలో అది ప్రతిదినం ముగింపు లేదు అంతగా కాలతుంటే ఎలా ఉంటుంది మనిషికి ఒక దెబ్బ తగిలితే ఆ దెబ్బకి ఆ నొప్పి పోవడానికి ఎక్కడికెక్కడికో ప్రయాసపడతాం ఏమేమో ప్రయత్నాలు చేస్తాం ఎవరెవరినో డాక్టర్లు సంప్రదిస్తాం తట్టుకోలేక అరితిగా ప్రయాసం కానీ నువ్వు చనిపోతే నీ ఆత్మ నీ దేహము నరకంలోకి పోతే ఈ భయంకరమైన శిక్ష ఈరోజు మనుషులు గ్రహించగలుగుతున్నారా ఎందుకంటే మర్చిపోయినారు మత్తులైపోయినారు ఈ లోకమంతా మత్తులో ఉంది కాబట్టి చూడండి ఎవరు వాళ్ళ రక్షణ పట్ల వాళ్ళు దేవునికి తగినట్టుగా జీవించే జీవితం పట్ల దేవుని పిలుపు పట్ల ఏర్పాటు పట్ల ఈరోజు మనుషులు లేరు ఆ రీతిగా ఎవరు ఆలోచన కలిగి లేరు క్రైస్తవులంటే ఆదివారం చర్చిలో కనపడాలా క్రైస్తవులు అంటే ఏదన్నా వస్తే ప్రార్థనలు పెట్టించుకోవాలా ఇలానే ఉండిపోయినారు కానీ నేను ఎలా జీవిస్తున్నా నా దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండాలనే కదా ఏసుక్రీస్తు ప్రభు అంతగా సిలువలో బాధపడాల్సి వచ్చింది ప్రయాసపడాల్సి వచ్చింది ఈ వివేచన ఈ గ్రహింపు నేటి క్రైస్తవులకి నేటి సేవకులకి నేటి విశ్వాసులకి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎందుకు ఈరోజు మాట్లాడుతుందంటే అది భయంకరమైన శిక్ష కదా అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన శ్రమ అంత భయంకరమైన శిక్ష ఈరోజన్నా నువ్వు గ్రహించినావా గ్రహిస్తే లోకానుసారంగా మాట్లాడవు లోకానుసారంగా ఆలోచన చేయవు ఈ లోకస్తులు తిని తాగి సుఖించేలాగా ఈరోజు మనం అలా ఉండం కదా ఈరోజు మనుషులు అలానే ఉన్నారు కదా ఈరోజు నువ్వెలా ఉన్నావు నీ స్థితి ఏమైందో ఈరోజు నువ్వు గ్రహిస్తే ఈరోజు దేవునికి నువ్వు భయపడడం నేర్చుకుంటే ఇక మీదటన్నా నువ్వేం చేస్తావంటే నీ జీవితాన్ని మార్చుకుంటావన్నట్టు నీ బుద్ధి మార్చుకుంటావన్నట్టు నీ యొక్క ఆలోచనలు వంకర తలంపులు నీ హృదయ స్థితి నీ తలంపులు ప్రతిదీ ఈ వాక్యం ద్వారా నువ్వేమైపోతావంటే నిన్ను నువ్వు శుద్ధీకరించి పరిశుద్ధపరచబడి ఇప్పుడన్నా దేవునికి తగినట్టుగా జీవిస్తే ఈ శిక్ష నుంచి జనులు బయటపడతారు ఎందుకంటే ఆయనకి ఉంది అధికారం నీ ఆత్మను దేహమును రెండిటిని యసు క్రీస్తు ప్రభు నరకంలో దేవుడు కాబట్టి నువ్వేం చేయాలా ఆ శిక్షకు లోబడకుండా ఉండాలంటే నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి చూడండి గల రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనంలో చెప్తుండు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును ఎలగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు కదా తిని తాగి సుఖించదేంది శరీరేచ్చన్నట్టు ఒక స్త్రీ పట్ల వ్యాహం వ్యామోహమేంది శరీరానుసారమైన మనుషు అంట ధనం పట్ల వ్యాహం శరీరానుసారమైన మనసు అన్నట్టు తాగూడు పట్ల తిండి పట్ల చూడండి ఇవన్నీ ఏం మనసు అంట శరీరానుసారమైన మనసు కోపాలు ద్వేషాలు మత్సరాలు భేదాలు చూడండి జారత్వము కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారం కాబట్టి ఈరోజు దేవుడేమి మన పట్ల ఆయన వెక్కిరింపబడడు నువ్వు చేసిందే ఆ దినం నీ నెత్తి మీదకి వచ్చిద్దని ఒక ప్రవక్త సెలవిస్తాడు కాబట్టి నువ్వు ఏం ఎత్తుతావో ఈరోజు అదే పంట కోస్తావని చెబుతున్నాడు కాబట్టి ఈరోజు నువ్వేం ఎత్తుతున్నావో నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాలన్నట్టు నీ జీవితం ఎలా ఉందన్నది నువ్వు తెలుసుకోవాలన్నట్టు నీ ఆశ ఎలా ఉంది శరీరానుసారమైన ఆశ కలిగి శరీరేచ్చలను నెరవేర్చుకునే పట్ల ఉందా ఆత్మానుసారమైన మనసు కలిగి చూడండి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంటను కోయును అంటే ఇప్పుడు ఈరోజు మనం ఎలా ఉన్నాం చూడండి ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుందంటే దేవుడేమి వెక్కిరింపబడడు కాబట్టి మోసపోకుడి మనుషులు మోసపోతున్నారు నేను రక్షించబడిన వాడిని నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాణ్ణి నాతో పాటు ఆయన నన్ను పరలోక మందు కూర్చుండబెట్టిన ఉన్నవాడిని నా పౌరస్థితి దేవుడు పరలోకంలో దాచిపెట్టిండు నేను పరలోక సంబంధమైన వాడిని దేవుని సంబంధమైన వాడిని అలాంటి జీవితం నేను జీవించకుండా భయము లేకుండా దేవుని పట్ల భక్తి లేకుండా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకుండా ఆయన మాట వినకుండా నా శరీరానుసారమైన మనసు కలిగి వాటి పట్ల నాకు వచ్చే ఈచ్ఛలు నెరవేర్చుకునేలాగా నువ్వు పంట విత్తితే దానికి ఏం పంటకు వస్తావంట క్షయమైన పంటకు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంట గోయిను కాబట్టి ఈరోజు నువ్వు ఏ పంట విత్తుతున్నావు ఏ పంట గోయిపోతున్నావు కాబట్టి ఈరోజు మనం గ్రహించాలా ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా కాబట్టి నాలో ఎలాంటి జీవితం ఉంది అని నేను ఎలా జీవిస్తున్నాను అందరి ముందు వేషధారణలా నటించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కదా పైకి బుద్ధిమంతుల్లాగా జ్ఞానవంతుల్లాగా కాని చేసేవన్నీ అడ్డదారులు అన్నట్టు అన్ని చీకటిలో పనులన్నట్టు ఈ ఈ జీవితము నీ జీవితాన్ని ఎవడు గ్రహించినా గ్రహించకపోయినా ఈ లోకంలో ఉన్న ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా నిన్ను మాత్రము ఆ కలవరి శిలులో నీ పాపాలు కూడా ఆ శిలువు మీద మ్రాండ్ మీద మోసి చూడండి అల్పుడు నీ కొరకు తను రిక్తునిగా మారి తను దరిద్రుడిగా మారి నీ కొరకు శ్రమ అనుభవించిన వాడు నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు నీ కొరకు తన రక్తాన్ని కార్చి విలువ పెట్టి నిన్ను కొనుక్కొని తన కృప చేత రక్షించుకున్న దేవుడు నిన్ను చూడక ఉండలేడు కదా ఉంటాడు కదా మనుషులు గ్రహించకపోవచ్చేమో నీ జీవితాన్ని నీ శరీరానుసారమైన క్రియలు శరీరేచ్చలను బట్టి నువ్వు చేసే పాపాలు అతిక్రమాలు దోషాలు మనుషులు గ్రహించకపోవచ్చేమో మనుషులు నిన్ను వివేచించకపోవచ్చేమో గాని నీ పట్ల ఆ కలవరిసలలో పడిన దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడా చూటుకుండా ఉంటాడా కాబట్టి దేవుడు ఎమి వెక్కిరింపబడుడు అని చెప్తున్నాడు కాబట్టి ఎందుకు ఈ వాక్యం అంతా చెప్తున్నానంటే చూడండి ఏషియా గ్రంథము ఐదో అధ్యాయము ఒకటో వచనము ఏషియా గ్రంథము ఐదో అధ్యాయం ఒకటో వచనంలో తన ప్రవక్త అయిన ద్వారా తండ్రి పలికిన వాక్ ఇక్కడ ఏముందంటే నా ప్రియుని గురించి పాడెదను వినుడి అతను ద్రాక్ష తోటను బట్టి నా కిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి కాబట్టి నా ప్రియుని గురించి ఆ ప్రియుడు ఎవరో కాదు ఏసుక్రీస్తు ప్రభు అన్నట్టు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా కాబట్టి నాకు ఇష్టడు యేసుక్రీస్తు ప్రభు గురించి పాడేదను వినుడి సత్వ భూమి కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను కాబట్టి ఈ ప్రియుడికి ఏముందంట సత్వ అయిన ఒక కొండ మీద ఏముందంట ఈ ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉండెను ఆయన ఎవరు ఈ ప్రియుడు నాకిష్టడైన ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండంట దానిని బాగుగా త్రొవ్వి దేనిని ఈ ద్రాక్ష తోటలో వాటిని ఏం చేస్తుండే బాగుగా త్రువ్వి ఏరి చూడండి బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అంటే రాళ్ళు ఉంటే ఫలం రాదు కాబట్టి దేవుడు ఏం చేస్తుండే ఇక్కడ ప్రాయాస పడుతున్నాడు అన్నట్టు ఎవరు నా ప్రియుడు కాబట్టి ఈ ప్రియుడు ఏం చేస్తుండడు బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను కాబట్టి మొదట ఏం చేస్తుండడు వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తు కాబట్టి తొవ్విండు పనికిరాని రాళ్ళు అన్ని తీసేసి ఇప్పుడు ఏం చేస్తుండంట ఆ తొవ్విం దాంట్లో రాళ్ళు తీసేసిన ఆ సత్తు భూమిలో శ్రేష్టమైనవి అంటే అంత ప్రాముఖ్యమైన శ్రేష్టమైన ద్రాక్షా తీగలను నాటించేదను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటికి వేయించి అంటే దాని మధ్య ఏం చేసేయండి ఒక బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తోలిపించను ద్రాక్ష పలింపవలనని ఎదురు చూచు కాబట్టి మొదట ఏం చేసేండు ప్రయాసపడి బాగా త్రోవ్యండు దాంట్లో ఉన్న రాళ్ళు ఎందుకు కొండ మీద ఉన్న రాళ్ళు రువ్వులు అన్నీ ఎందుకంటే రాళ్ళు అంటే బండకి సాదృశ్యం కదా మనుషులు కూడా బండలాగానే ఉన్నారు కాబట్టి ఈ రాళ్ళు ఇవన్నీ ఏం చేసిండు ఏరి వాటన్నిటినీ తొలగించి ఆ ప్రయాసపడిన ఆ భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను తర్వాత ఏం చేసిండు దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించండి ద్రాక్ష పనులు ఇప్పుడు ఏం చేసిండు తను ప్రయాస అంతా చేసి ద్రాక్షా తీగలు నాటి దానికి చేయవలసినవన్నీ సమకూర్చి చేసి ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన ఏదైతే శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడో దాని నుంచి ఏం ఆశిస్తాడు పంట ఆశిస్తాడు కదా ఎవరైనా వ్యవసాయకుడు ఏం చేస్తాడు ఎందుకు ప్రయాస ఎందుకు రాత్రిం బగలు వర్షం లేక వానని లేకుండా చీకటని లేకుండా పగలని లేకుండా రాత్రి అనే లేకుండా అంతగా వ్యవసాయకుడు తన పొలంలో ఎందుకు సేద్యం చేస్తాడు ఎందుకు అంతగా ప్రాయాస పడతాడు ఎందుకు తన కుటుంబాన్ని విడిచిపెట్టి తన వరకు కాపలా ఉంటాడు తన మనసు తన దృష్టి తన ఆలోచన అంతా ఎందుకు తన వ్యవసాయం మీద పెడతాడు దాని నుంచి ఏం ఆశిస్తుండే తను ఏదైతే వేసిండో దాని నుంచి పంట ఆశించిండు దాని కొరకు ఏం చేసిండు ప్రయాస పడుతున్నాడు ఇతను కూడా అంతే ఈ ప్రియుడు అంటే ఏసు క్రీస్తు ప్రభు చూడండి అయితే ఏం చేశాడు ఆయన బాగుగా త్రోవి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష నాటించెను దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచను దేవుడు ఆశించింది శ్రేష్టమైన ద్రాక్ష నాటిస్తే పనికిరాని పండ్లు ఎలా కాస్తాయి ఈరోజు నిన్ను కూడా దేవుడు అంతగా నీ పట్ల సేద్యం చేసి నీ పట్ల అంతగా ప్రాయాసపడి ఉంటే ఈరోజు నువ్వేం కాస్తున్నావు ఈరోజు నీ జీవితం ఏముంది ఈరోజు మనుషుల జీవితాలు ఏమున్నాయి మంచి ద్రాక్షలు రావాలి కదా దాని కొరకే కదా ఇంతగా యేసుక్రీస్తు ప్రభు నీ పట్ల ప్రాయాస్ కానీ ఈరోజు మనుషులు ఏమి ఎత్తుతున్నారు ఇతను ఆశించింది ఏంది ఇక్కడ జరిగిందేంది ఈరోజు ఎందుకు యశుక్రీస్తు ప్రభు తండ్రి ఈరోజు మనతో మాట్లాడుతుండే నువ్వు ఏ పండ్లు కాస్తున్నావా అన్నది కాబట్టి ఆయన ఈ చెట్లు పలించాలని ఎదురు చూస్తే తీరా పండ్లు పలించినాయి కానీ ఏ పండ్లు కాసినాయి అంటే కారుద్రాక్షలు కాచను కాబట్టి ఏసయ గ్రంథము ఐదో అధ్యాయం మూడో వచనంలో కావున ఎరుసలేము నివాసులారా యోదావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొను చున్నాను ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు మనకి న్యాయం తీర్చాల ఇప్పుడు తన సమస్య పట్ల నిన్ను అడుగుతున్నాడు న్యాయం తీర్చమని కాబట్టి చూడండి ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు తను ఆశించింది ఏంది ఏంది ఈ రోజు నీ పట్ల దేవుడు ఆశించేదేంది నువ్వు చేస్తుంది ఏంది ఏమన్నా సంబంధం ఉందా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచేడు ఈ లోకంలో మీరు వెలుగన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం అంత చీకటి చూడండి అన్ని నోరు ధరిస్తే అబద్ధాలు నోరు ధరిస్తే గర్వము చూడు ఎప్పుడు వాడి పట్ల వీడి పట్ల చెడుతనమే దప్ప ఈ లోకంలో ఉండే తిని తాగి వాటి పట్లే దప్ప లోకంలో ధన వ్యామోహమే పట్ల ఈరోజన్నా నువ్వు గ్రహించినావా యశు క్రీస్తు ప్రభు నీ నుంచి ఏం ఆశిస్తాడు ఎందుకు నేను ఇంతగా ఆయన సేద్యం చేసేండు నువ్వేం గాయాలని ఆయన ఆశించాడు ఏ రోజన్నా నువ్వు గ్రహించినారా ఈరోజు మనుషులు ఈరోజు అలా మనం గ్రహించగలుగుతున్నామా దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచనని తలంపుల్ని నువ్వు గ్రహిస్తే నువ్వు మంచి ద్రాక్ష తోటలాగా ఉండాలా మంచి శ్రేష్టమైన ద్రాక్షా తీగలు నాటిస్తే కారు ద్రాక్షాలు ఎట్లా వస్తాయి నేను నిజమైన ద్రాక్షా వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజమైన ద్రాక్షి అయితే నువ్వెలా కారు ద్రాక్షాలు కాసిన నువ్వు ఆయనలో ఫలించుంటే నీలో మంచి ఫలం రావాలి కదా చూడండి కాబట్టి దేవుడు అంటున్నాడు ఎరుసలేము నివాసులారా యూదావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొని చున్నాను ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతుడు ఆయనకి న్యాయం కావాలంట ఈరోజు నువ్వు తీర్చగలవా నిన్ను అడుగుతున్నాడు దేవుడు ఈరోజు నిన్నే అడుగుతున్నాడు ఈ వినేవాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కాబట్టి నాతో మనందరితో యేసు ప్రభు తండ్రి మాట్లాడుతున్నాడు నాకు ఇప్పుడు న్యాయం కావాలా మీరు నాకు న్యాయం తీర్చండి అని ఈరోజు దేవుడు సహజంగా మనం ఆయన సన్నిధిలో ప్రాధేయపడతాం వేడుకుంటాం కని ఇప్పుడు దేవుడు మనల పట్ల ప్రాధేయపడుతూ వేడుకుంటుండు నాకు న్యాయము తీర్చండి అని అడుగుతున్నాడు ఈరోజు న్యాయం నువ్వు తీర్చగలవా ఈరోజు నువ్వు సమాధానం దేవునికి ఇవ్వగలవా ఆ రీతిగా ఇచ్చేలాగా నీ జీవితం ఉందా ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలన్నట్టు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలన్నట్టు వాస్తవంలోకి నిజస్వరూపంలోకి వచ్చి యేసుప్రభుని గ్రహించి ఎరిగి వెతికి ఆయన గురించి ప్రకటించాల అబద్ధంలో ఉంటే ఎంత మట్టుకు నిజం కాబట్టి దేవుడు మాట్లాడుతుండు కాబట్టి చూడండి ఏషయా గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచనంలో నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను ఇంకేం చేయగలడు దేవుడు ఇంకా ఏ రీతిగా నీతో మాట్లాడగలడు ఇంకా ఏ రీతిగా నిన్ను హెచ్చరించగలడు ఇంక ఏ రీతిగా నువ్వు ఉన్న స్థితిని తెలియజేయగలడు ఈరోజు దేవుడు ఇంకా ఏం చేయాల ఎలా వస్తే నువ్వు వింటావు చూడండి ఇంకా దేవుడు ఏం చేయాల మన పట్ల ఇంకా ఏమైనా నీకు తెలియజేయాలా నీ జీవితం పట్ల నువ్వు జీవిస్తున్న జీవితం పట్ల నీ బ్రతుకు పట్ల నీ యొక్క వంకర త్రోవలు వంకర ఆలోచనలు వంకర బుద్ధులతో ఉన్న జీవితం పట్ల శరీర సంబంధమైన జీవితం పట్ల దేవుని పట్ల దేవుని పట్ల నీ ఉన్న నిర్లక్ష్యం పట్ల ఇక ఏం చేయాలి ఎన్ని ఎన్ని రీతిగా దేవుడు మనతో మాట్లాడాల ఇంకా గ్రహించుకోకపోతే ఇంకా మనం మారకపోతే ఇంకా మనకున్న అలవాట్లను విడిచిపెట్టకపోతే ఇంకా దేవుని చిత్తమైంది ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఇంతగా నా పట్ల ప్రయాస పడుతున్నాడు ఇంతగా తన కృప నాకు అనుగ్రహిస్తున్నాడు ఇంతగా ఈరోజు ఎవరు నీ గురించి ఆలోచిస్తున్నారు నీ భార్య ఆలోచిస్తున్నారా నీ బిడ్డలు ఆలోచిస్తున్నారా నీ సేవకులు ఆలోచిస్తున్నారు నీ గురించి ఎవరు ఆలోచన కలిగి ఉన్నారు ఎవరు నీ పరిస్థితులను గురించి అర్థం చేసుకొని సహాయపడగలుగుతున్నారు ఎవరు నేను ఈ రీతిగా ప్రేమించి నీకు ఆదరణ ఇవ్వగలుగుతున్నారు యసుక్రీస్తు ప్రభుయే అయినప్పుడు అంతగా ఆయన నీ పట్ల ఏం చేస్తున్నాడు ను మంచి ద్రాక్ష కాయాల నువ్వేం కాస్తున్నావు కారు ద్రాక్షాలు కాస్తున్నావు ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు నేను నా ద్రాక్ష తోటకు అంటే చేసిన దాని కాబట్టి నేను ప్రాయాసడ్డా దానిలో ఉన్న రాళ్ళు తీసివేసిన బాగా త్రవ్విన అంతగా దాని పట్ల నేను ఇంత ప్రాయాసడి వ్యవసాయం చేస్తే ఇది ఇచ్చిన రిజల్ట్ ఏంది చూడు కాబట్టి నేను నా ద్రాక్షా తోటకు చేసిన దాని కంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్షా పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అంటే దేవుడు మనందరినీ కూడా అట్లనే కనిపెడతాడు కానీ మనకేమో అంత వివేచన ఉండదు అంత గ్రహింపు ఉండదు అంతగా దేవుడు నా పట్ల ఏంది అనే ఆలోచన ఉండదు అంత అంత అజ్ఞానంతో అవివేకంతో చూడు సోమరితనంగా ఉంటామన్నట్టు చూడండి ఎందుకు దేవుడు ఇప్పుడు దేవుడు అది ద్రాక్ష పండ్లు కాయినని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ఈరోజు మనలో కూడా ఉన్నాయి కదా పనికిరానివి లేవా చూడు దేవుడేమో కనిపెట్టుకున్నాడు అది ద్రాక్ష పండ్లు కానీ కాసినవి కారు ద్రాక్షలు అన్నట్టు ఇందుక యేసుక్రీస్తు ప్రభు ఇంతగా నీ పట్ల ఆయన ప్రయాసపడుతుంది ఈరోజు మనం ఎలా ఉన్నాం మన జీవితం ఎలా ఉంది మన పట్ల దేవుడు ఏం ఇప్పుడు ఈ ద్రాక్షా తోట ఇంతగా ఆయన రాళ్ళు తీసేసి అంతగా త్రొవ్వి అంత శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటి అంతగా దాని పండ్లు వస్తాయని ఆయన ద్రాక్ష పండ్లు వస్తాయని ఇంతగా ఎదురు చూస్తే చివరికి ఏం చేసింది కారు ద్రాక్షలుగా నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సేవలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు నువ్వేం పండ్లు ఇస్తున్నావు చివరికి దేవుడికి ప్రతిఫలం అందుకే వాణి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది దేవుడు బిక్కిరింపబడడు మోసపోకుడి మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు దేవుడు కాబట్టి ఏసే గ్రంథము ఐదో అధ్యాయము చూడండి ఏసే గ్రంథము ఐదో అధ్యాయము ఏస్రంథము ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఆలోచించుడి అంటున్నాడు కాబట్టి ఇది మనం గ్రహించాలి కదా ప్రతి దినం ఆలోచించాల నా పట్ల దేవుని ఉద్దేశం ఏంది నా పట్ల దేవుని చిత్తం ఏంది నన్ను ఎందు నిమిత్తము దేవుడు రక్షించుకున్నాడు ఎందు నిమిత్తము నాకు ఈ పరిచర్య నమ్మకమైన వాడిగా ఇచ్చిండు ఎందు నిమిత్తము ప్రతిదినం దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అన్న వివేచన అన్న ఆలోచన అన్న గ్రహింపు ఈరోజు మనుషులు ఎక్కడ కనపరుస్తున్నారు ఏదో కుటుంబ సమస్యల కోసం ఉపవాసాలు కుటుంబ సమస్యల కోసం ప్రార్థనలు పెట్టించుకోవడం కుటుంబ సమస్యల మీద దప్ప ఏ రోజన్నా నేను మంచి ద్రాక్ష ఇవ్వాల నా ప్రభుకి ప్రతిఫలం అందుకు నన్ను ఆయన వ్యవసాయం చేసిండు అంతగా నన్ను నాలో ఏదో చెత్త చేదారం అంతా తీసేసిండు పనికిరాని అన్నీ తీసేసిండు దాని పట్ల ఎవరు ఆలోచన చేయగలుగుతున్నారు ఎంత స్వార్థపరులంటే మనుషులు నేటి క్రైస్తవులు దేవుడు నిజంగా మనుషులకు ఎదుటి ఉంటే ఆయనని అమ్మేసే వ్యాపారం చేసుకునే ఇప్పుడు ఆయన నామాన్ని బట్టి వ్యాపారం చేసి వర్తక వ్యాపారం చేస్తున్నారు కానీ చూడు ఎంత స్వార్థపరులు ఎంత వెన్నుపోటుదారులు ఎంత దేవునికి మోసం చేసేవాళ్ళు వీళ్ళు కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించాలి కదా ఆలోచించుకుంటే నేను నిజమైన చూడండి ఆలోచించుకుంటే నీళ్ళ ఏం వస్తాయి కూడా చూద్దాము కాబట్టి నేను నా ద్రాక్ష చోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అంటే ఈ ద్రాక్ష తోట చుట్టూ దేవుడు ఏం చేసిండు కంచె వేసిండు అంటే ఏవి వచ్చి ఆ తోటలో ఉన్న తీగలను తినివేయకుండా కంచెసిండు ప్రొటెక్షన్ ఇచ్చిండు అంటే ఎంతగా దాన్ని కాపాడి అన్నట్టు శత్రువుల నుంచి శత్రువు బారి నుంచి ఇప్పుడు ఏం చేస్తుండే దేవుడు ఇది కారు ద్రాక్షాలు గాస్తే ఇప్పుడు ఆ కంచె నేను ఏం చేస్తానంటున్నాడు దేవుడు తీసివేస్తా అని చెప్తున్నాడు చూడండి అది మేసి వేయబడినట్లు ఏం దాని కంచెను కొట్టి అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలురెక్కసి చెట్లను బలిసియుండను దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను ఎందుకు దేవునికి అంత కోపం మనం పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచిండు గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదన్నాడు ఈ కారుద్రాక్ష అనేది అపవిత్రమైన జీవితం మంచి ద్రాక్ష అన్నట్టు పరిశుద్ధతకు సాదృశ్యం అన్నట్టు నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవాలన్నదే కదా దేవుని విధానం కానీ నువ్వు శరీరానుసారంగా నడుచుకొని శరీరేచ్చలు నెరవేర్చుకుంటే నువ్వు క్షయమైన పంట వస్తావు కదా దేవుడేం విక్రింపబడడు కదా దేవుడేం మోస్తపోడు కదా ఆ దినము ఏ దినము ఏసుక్రీస్తు ప్రభు ఎదుట ప్రత్యక్షమైన దినము నువ్వేమి చేస్తావో అదే ఆ దినం నీ నెత్తి మీదకు వస్తుందని కదా ఎందుకు దేవుడు తన శత్రువులకు అప్పగిస్తాడంటే తాను ఆశించినట్టు నువ్వు ఉండాలి నువ్వు ఆశించినట్టు నీ జీవితాన్ని మార్చుకోవడం కాదన్నట్టు ఇది బుద్ధిహీనులు చేసే పని వంకర బుద్ధి వంకర త్రోభ వంకర ఆలోచనలు చేసే వాళ్ళు ఇలా ఉంటారన్నట్టు మనము ఎవరము ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఆయన చేత పనిముట్లుగా చేయబడిన మనము ఆయన పాత్రలం కదా కుమ్మరివాడు ఎట్లా తనకిష్టమైన పాత్రగా చేసుకోండో మన యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని అంతగా మంచి పరిశుద్ధత కలిగిన పాత్రలుగా మార్చుకున్నాడు కదా చూడండి ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుందంటే మనల్ని రక్షించుకోవడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చింది కానీ మనం ఉగ్రతపాలు అవ్వడానికి కాదన్నాడు కదా ఇప్పుడు ఈ ద్రాక్ష తోట మీద దేవునికి ఎందుకు అంత కోపము ఆయన ఎంతగా కనిపెట్టి ఎదురు చూస్తే ఇది కారు ద్రాక్ష గాసింది దేవునికి కోపం ఉండదా నీ పట్ల నా పట్ల కోపం ఉండదా నిన్ను ఇంతగా తరిపి చేసి నీకు ఇంతగా దేవుని వాక్యాలు తెలియజేసి నిన్ను నా సేవకై నేను ఏర్పరచుకొని నీకు ఆత్మవరాలు అనుగ్రహించి ఇన్ని నీకు అనుగ్రహిస్తే నువ్వేం చేస్తున్నావు ప్రతి ఒక్కరం నువ్వు పెద్దవాడివా చిన్నవాడివా ధనికుడివా పేదవాడివా నువ్వు వయసులో పెద్ద సేవకుడివా వయసులో చిన్న సేవకుడువా ఈ లోకంలో నువ్వు పెద్ద కాపరవా చిన్న కాపరవా భేదం ఏం ప్రతి ఒక్కరు ఆయన ఎదుట నిలబడి మనం అందరం మన లెక్క అప్పజెప్పాల చూడండి కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనం జీవించాల ఆలోచించుకోవాలా ఆలోచించుడి అని ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఆలోచనే లేకపోతే నువ్వు గ్రహించుకోలేవు కదా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిలో పిలువబడ్డావో ఏ స్థితిలో ఉన్న నిన్ను మార్చుకొని తన పరిచరికి దేవుడు నియమించిండో కాబట్టి చూడండి ఈ ద్రాక్ష తోటలో ద్రాక్షా పండ్లు రావాలని ఈ వ్యవసాయకుడు కనిపెట్టుకుంటే అది కారు ద్రాక్షాలు కాసింది కాబట్టి దేవుడు ఏం చేస్తుండే దాన్ని కంచె తీసేసిండు ఎందుకు ఆ ద్రాక్ష తోట ఆ ఆకులు ఆ చెట్లన్నీ ఏ మేసేయాల అంటే పూర్తిగా లేకుండా చేస్తున్నాడు దేవుడు వర్షం పడద్దంటే అది ఇంకా ఫలించదన్నట్టు ఎండిపోతుంది అంత కోపం ఎందుకు దేవునికి మనం కూడా మన జీవితంలో మనం కూడా గ్రహించుకోవాల మత్తాయి సు వార్త అధ్యాయము ముప్పై మూడవ వచనంలో చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెడ్డదాని పండు వలన తెలియబడును చెట్టు దాని పండు వలన తెలియబడును నువ్వు మంచి చెట్టులో నాటబడిన దానివైతే మంచి ద్రాక్షాలు గాయాల కానీ కారు ద్రాక్షాలు ఎట్లా గాస్తావు అంటే అసలు నీ చెట్టు చెట్టు అందుకు పౌలు స్పష్టంగా చెప్పిండు వేరొక యేసు వేరొక ఆత్మ వేరొక బోధ అన్నట్టు మన గ్రూప్లో మనలో కూడా చాలా మంది రకరకాల బోధలు వినేవాళ్ళు ఉన్నారు అందుకు వీళ్ళు ఎటు ఇటు కాకుండా ఉన్నారు అంటే కుడి ఎడమకు తెలియని ప్రజలు ఎట్లా మనలో కూడా చాలా మంది అట్లనే ఉన్నారు నానా విధాలుగా నానా బోధల చేత తిప్పబడి వాళ్ళు కలిగి ఉన్న సత్యం నుంచి పోయే వాళ్ళలాగా ఉన్నారు అందుకే సుప్రభు కూడా ఆలోచిస్తుండు ఎందుకంటే నువ్వు గ్రహించాలి కదా చెట్టును బట్టి ఫలాన్ని పంటని నీకు తెలియదు అయ్యే ఎలా ఉంది ఇది దేవుని విధానాలు లేని చోట నువ్వు ఎట్లా ఉంటావు ఉన్నావంటే నీకన్నా అజ్ఞానం కలిగిన వాడు ఇంకెవడన్నా ఉండగలుగుతాడా చూడు ఈరోజు అన్నీ తెలిసి ఇది కాదు అని తెలిసి కూడా సమర్థించుకొని చేస్తున్నారు తప్పులు ఇది ఎంత భయంకరమైన పాపం కదా చూడు చెట్టును బట్టి దానికి వచ్చే బట్టి తెలివి ఇప్పుడు చెట్టు ఇప్పుడు సంఘంకి ఆ సంఘాన్ని బట్టి ఈ వాక్య విధానాన్ని బట్టి అది ఏ చెట్టు నువ్వు ఇంత నీ ఆత్మీయతలో ఇంత దేవుని పట్ల నీ జీవితంలో ఈరోజు మనుషులు ఎక్కడ గ్రహించగలుగుతున్నారు అందుకు దేవునికి బాధ అన్నట్టు అందుకు దేవునికి దుఃఖం ఈ జనులకు తెలివి లేదు అంటాడు ఏ కీర్తనల గ్రంథంలో తెలివు ఉన్న వాడివైతే ఈ చెట్టు మంచి చెట్టు కాదు మంచి చెట్టు కాని దగ్గర వచ్చే ఫలం మంచి ఫలం ఎట్టొస్తుంది చెడు ఫలమే వస్తుంది అది తింటే ఏమైపోతావు నువ్వు ఈరోజు బోధల విషయంలో కానీ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాల శాస్త్రులు పరిసయలు సద్దుకయలు అని పులిసిన వారి పిండిని గురించి నేను జాగ్రత్త పడమని యశు ప్రభు చెప్పలేద అందరు సేవకులైతే అందరూ చెప్పేది సత్యమైతే యేసుప్రభు ఆ మాట ఎందుకు చెప్పిండు చూడండి ఎంత అవివేకంలో మనుషులు ఎంత అంధకారంలో ఎంత అజ్ఞానంతో అవివేకంతో మనుషులు జీవిస్తున్నారు అందుకే యేసుప్రభు ఈ ఉపమానాలు చెప్పిండు వీటిని బట్టి ఈ సూచనలను బట్టి ఇది నువ్వు మంచి చెట్ట చెడు చెట్ట అని కాబట్టి చూడండి మత్తసు వార్త ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు శాస్త్రులు సర్దుకయలు వీళ్ళంతా అబద్ధం వాళ్ళంతా చీకటి వాళ్ళు ధర్మశాస్త్రం మీద ఆ పీఠం మీద కూర్చుండి చెప్పేవాళ్ళు కానీ చేయని వాళ్ళు ఈరోజు కూడా సేవకులు అందరూ ఉన్నారు మనలో లేరా మనం లేమా అన్నీ చేయగలుగుతున్నాం చూడు ఈరోజు దేవుడు ఎందుకు చెప్తుండే అబద్ధ ప్రవక్తలను గురించి నేను జాగ్రత్త పడుడంటే వారు గొరెల చర్మము వేసుకొని మీ ఎద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు ఈడ కూడా రెండు చూస్తున్నాం మంచి ద్రాక్ష చూసినాం కారు ద్రాక్ష చూసినాం ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి గొరెల చర్మము తోడేళ్ల స్వభం కాబట్టి మంచి ఇక్కడ దేవుడు ఏం చదువుతుందంటే మంచి స్వభం అంటే గొర్రెల చరమం వేసుకుంటున్నారు లోపల క్రోరమైన తోడేళ్ళని చూద్దాం కాబట్టి మత్తాయిస్ వార్త ఏడో అధ్యాయం పదహారో వచనంలో వారి ఫలముల వలన ఈ వాక్యం బాగా అర్థం చేసుకోవాలా ఇప్పుడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త వాళ్ళు గొరెల చరమం వేసుకొని వచ్చే వాళ్ళే కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంట క్రూరమైన తోడేళ్ళు ఇది తోడేలు ఇది గొర్రెనా క్రూరమైన తోడేళ్ళ అన్న జ్ఞానం నీకు కావాలి కదా ఇటు బైబుల్ పట్టుకొని నిలబడి చెబితే ఇది గొర్రె అయిపోతుందా యేసు ప్రభు గురించి ప్రవచిస్తే ఇది గొర్రె అయిపోతుందా బైబుల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతే ఇది కాదు కదా విధానము ఇది కాదు కదా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన క్రమము దేవుడు ఎందుకు చెప్పిండు గొర్రెల చర్మం ఎందుకు వేసుకుంటారు బైబుల్ పట్టుకొని చెప్పి ఆయన అయినా ప్రవక్త అయినా లేదా నీకు తెలిసిన సేవ అయితే దేవుడిని నామమే చెప్తుండడు కాబట్టి ఈయన యేసు ప్రభు నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు యేసు ప్రభుని అంబడిస్తున్నావని ఈ రోజు ఏ రోజన్నా నీ జీవితంలో అలా ఆలోచన చేస్తే నువ్వు నానా విధాలమైన బోధలు వినవు చూడవు నువ్వు గ్రహించలేకపోయినావు ఈ శక్తి అని అందుకే ఉన్నావు అందుకే నీ జీవితంలో కార్యాలు దేవుడు చేయట్లేదు అందుకే నువ్వు ఆశించింది ఏది నీ జీవితంలో జరగడం లేదు అందుకే నీ జీవితం మారడం లేదు అందుకే నీ జీవితంలో ఫలం లేదు ఎందుకంటే నువ్వు యేసు ప్రభుని వెంబడించకుండా తోడేల్ని వెంబడిస్తే నువ్వు ఎట్లా పాలించగలుగుతావు చెప్పు ఈరోజు మనుషులు ఎట్లా పాలించగలుగుతారు కాబట్టి దేవుడు చెప్తాడు వారి ఫలముల వలన మీరు ఎవరు మనం చెప్పే నేను వినే మీరు ఈ బైబిల్ వాక్యం ధ్యానించే ప్రతి ఒక్కరు కాబట్టి మీరు వారిని తెలుసుకుందరు ఎట్లా మొండ్ల పదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు అంజురపు పండ్లైనను కోయుదుర కాబట్టి మొండ్ల పదలో ద్రాక్ష ఎట్లా కాస్తాయి పల్లేరు చెట్టు అంటే మీకు తెలుసు అది తింటే మనుషులు చచ్చిపోతారు ఈ తోడేళ్ళు కూడా ఒక పల్లేరు చెట్టు అన్నట్టు ఆ పల్లేరు చెట్టు నుంచి వచ్చే దాని ఫలం నువ్వు తింటే ఏమైపోతావు దాని ప్రతిఫలం నువ్వు మరణిస్తావు అంటే అబద్ధ బోధలో ఉంటే నువ్వు ఖచ్చితంగా మరణంలోకే పోతావని చెప్తున్నాడు ఎందుకంటే జీవం అందులో లేదు కదా యశు ఉంది కదా కాబట్టి చూడండి దేవుడు ఇంత స్పష్టంగా ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైన నువ్వు ఎలాంటి వాళ్ళు ముండ్లు గుచ్చుకుంటాయి చూడండి పల్లేరు చెట్లున అంజురపు పండ్లైన నువ్వు కోయిదురా అలాగుననే అంటాడు ఎలాగున పైనేమో అబద్ధ ప్రభక్తల గురించి జాగ్రత్త పడమన్నాడు సూచనగా చెప్పిండు క్రూరమైన తోడేళ్ళు కానీ నీకు పైకి ఎలా కనిపిస్తారంటే గొరెలాగానే కనిపిస్తారు ఎందుకు నువ్వు మోసపోవడానికి కాబట్టి పై రూపం చూసి మోసపోతావా ప్రతి ఒక్కరి హృదయ స్థితి వాళ్ళ ఆత్మీయ స్థితి చూసి వాళ్ళ బోధను పరిశీలించి పరీక్షించి వివేచించి గ్రహించి దాని ప్రకారంగా ఉంటావా ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారు ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు అందుకు క్రైస్తవ్యం అంతా మోసపోయింది తైతానికి చాలా విషయం క్రైస్తవంలోనే బడగొట్టడం అంటే ఎందుకంటే ఈ జనులకి ఏం లేదంట తెలివి లేదు వాళ్ళకి జ్ఞానం లేదు వాళ్ళకి బుద్ధి లేదు ఉంటే గ్రహిస్తారు ఆ గ్రహింపు ఆ వివేచన లేదు కాబట్టి వాడికి ఈజీ అన్నట్టు నేను పడేయడం కాబట్టి చూడండి అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఫలిస్తుందంట పనికి చెట్టు కాని ఫలములు అంటే మంచి కాని ఫలాలు పలించు మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు అంటే మంచి దాంట్లో చెడు ఉండదని చెప్తుండదు అలాగే పనికి చెట్టు మంచి ఫలములు పలింపనేరదు అంటే మంచి చెట్టు కాని ఫలములు పలించడం అసాధ్యము పనికి మాలిన చెట్టు మంచి ఫలములు పలించడం కూడా కష్టమే కాబట్టి మంచి ఫలములు పలింపని ప్రతి చెట్టు నరక వేయబడి అగ్నిలో వేయబడును అంటే ఇప్పుడు నువ్వు ఏ చెట్టు దాని ఫలాన్ని బట్టి నువ్వు గ్రహించాలి కానీ ఈరోజు మనుషులు ఎలా గ్రహిస్తున్నారు ఇది పనికి ఫలం పలించింది కాబట్టి ద్రాక్షా తోటలో పండ్లు కావాలని అతను వ్యవసాయ ఇక్కడ ఏం చేసి ఉండి కనిపెట్టి ఎదురు చూస్తే అదేం కాసింది కారు ద్రాక్షాలు కాసింది ఇక్కడ చూస్తే దేవుడు ఎందుకు చెప్తున్నాడు నువ్వు మంచి చెట్టు అయితే మంచి ఫలాలు నీలో కనిపించాల నువ్వు పనికి చెట్టు అయితే నువ్వు కాని ఫలాలే ఫలిస్తావన్నట్టు యేసుప్రభుకి అనుగుణంగా యేసుప్రభుకి తగినట్టుగా ఆయన గురించి చెప్పే బోధే సత్యం కదా పుట్టి సిలువ వేసుకొని నాలుగు గోడలు కట్టి రేకులు పెట్టి మందిరము ఇది దేవుని మందిరం అంటే ఎలా నువ్వు నిర్ధారిస్తావు ఇది దేవుని మందిరం అంటే సిలువ ఉంది కాబట్టి చర్చిలాగా ఉంది కాబట్టి ఇక్కడ ఏసు ప్రభు అని చెప్తారా అది అన్ని జనులు అనుకుంటారు కానీ మనం అలా కాదు కదా మనం ఎట్లా గ్రహించాల బట్టి ఆ చెట్టు నుండి వచ్చే ఇప్పుడు సంఘము వేరే సేవకులు బోధలు వినాలంటే వాళ్ళ విధానాలు వాళ్ళ క్రమాలు ఏది బైబుల్ ప్రకారంగా లేకపోతే అది ఏ చెట్టు దాని విధానంలో ఉంటే దానికి పట్టిన దుస్థితే నీకు పడుతుంది కదా అప్పుడు నువ్వు మంచి ద్రాక్ష పండ్లు రాయాలి కానీ కారు ద్రాక్ష ఎట్లా కాస్తావు కారు ద్రాక్షనే వస్తాయి కదా కాబట్టి బోధల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాల మనం ఎలాంటి పండ్లు కాస్తను కారు ద్రాక్షాలు కాస్తున్నావా మంచి ద్రాక్ష గాస్తను కాస్తున్నాం యేసుప్రభు నిజమైన ద్రాక్ష వలిన అంటుంది నీలో ఏది నిజం లేదు కదా నీలో నిజం నీలో అబద్ధమే కనిపిస్తుంది కాబట్టి చూడండి లూకాసు వార్త అధ్యాయము నలభై మూడో ఏ మంచి చెట్టునను పనికి ఫలములు ఫలింపవు పనికి చెట్టున మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియపడును ముండ్ల పొదలలో అంజురప్ప పండ్లు ఏరుకొనరు కోరింద పదలో ద్రాక్షా పండ్లు కోయరు కాబట్టి ఈ వాక్యం అన్ని దేవుడు ఎందుకు చెప్తుండంటే నువ్వు ఎలా ఉన్నావు నువ్వు మంచి చెట్టుగా ఏ ఫలం ఏ చెట్టు ఏ చెట్టు ఉన్నావు ఇది కూడా మనం గ్రహించుకోవాలా మనల్ని మనం వివేచించాలి ఆలోచించాలన్నట్టు నీ ఫలం బట్టి నువ్వు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను వాక్యం ప్రకటిస్తున్నాను అనుకుంటే నీలో పాత స్వభావం ఉంటే నువ్వు ఇంకా బాగలేవన్నట్టు నీ ఫలం బాగలేదన్నట్టు ఆ రీతిగా దేవుడు త్రాసే చూస్తే వందకి వంద శాతం మంది దేవుడు పక్కా ప్రూవ్ చేయగలడు నీలో ఇది ఉంది పనికి మాలిందని నిలబడలేడు అన్నట్టు ఆయన ఎదుట కరెక్ట్ గా చెప్పే నేను కూడా ఆ రీతిగా నిలబడలేనన్నట్టు ఎవ్వడు ఎందుకు అయినా దేవుడు మనకి అవకాశం ఇస్తుందంటే ను కంప్లీట్ గా మంచి చెట్టు మంచి ఫలాలు పాలించాలని ఈ సత్యము ఈ యొక్క వివేచన నీకుంటే ఈ రోజు నుంచే నీ జీవితాన్ని మార్చుకుంటావన్నట్టు లేకపోతే నీ ఆత్మను దేహమును రెండిటిని నరకంలో నశింపజేయగలడు ఈరోజు భయపడితే యేసుప్రభుకి నీ జీవితాన్ని చూసుకోమని చెప్తున్నాడు ఈరోజు నీ జీవితాన్ని చూసుకోమని చెప్తున్నాడు నువ్వే రీతిగా జీవిస్తున్నావు ను నువ్వు నశించిపోవడం దేవుని చిత్తం కాదు కదా అదికే కదా యేసు ప్రభు అంతగా నీ పట్ల నా పట్ల ఈ లోకం పట్ల సమస్త మానవాలి పట్ల కలవరిస్థితులలో ప్రాయాసపడింది నిన్ను నన్ను నరకంలోకి వెళ్ళి నశించేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండ నిన్ను నన్ను మనలందరినీ రక్షించుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండా నేను రక్షణ పొందినాను కదా అంటే కాదు కదా క్రమం నువ్వు రక్షణ పొందిన మంచోడివే రక్షణ పొందినాకేది నీ ఫలం అంటుండ దేవుడు ఇంతకాలం నేను ఎరువేసినా నీళ్ళ రాళ్ళు అన్ని తీసేసినా ఇప్పుడు కనిపెడుతున్నా నేను ఇప్పుడు నేను ఎవరిని వ్యవసాయ నా పంట కాలం సమీపించింది కాబట్టి నీ దగ్గరికి వచ్చిన నీ పంట చూస్తున్నా నువ్వు ఏం ఫలం ఇచ్చినావని ఏం కనిపిస్తున్నాయి వెతికితే కారుద్రాక్షాలు కనిపిస్తున్నాయి అన్నట్టు ఎంత బాధ అనిపిస్తుంది కదా శ్రేష్టమైన తీగలు నాటితే కారుద్రాక్షాలు ఎట్లా వస్తాయి ఈరోజు దేవుడు మనకి సత్యమనే బీజం మనలా మన బుద్ధిహీనులై నానా విధాలుగా నానా భాషలుగా నానా విధాల బోధలతో ఉంటే నువ్వు సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తావు ఆ చెప్పే ప్రతి మాటలో ఒక్కొక్క ఆత్మ వచ్చి నీ ఇలా వచ్చి కూర్చుంటది అన్నట్టు పైకి రావడము నువ్వు మరలా అవ్వడం అది బహు అసాధ్యం అన్నట్టు ఎందుకు క్రైస్తవులు అంతగా వ్యతిరేకిస్తారంటే ఆ బోధలో ఉన్న యొక్క పులిసినది వాళ్ళకి బాగా కంప్లీట్ గా ఎన్ని దురాత్మలు కదా మాట్లాడే ప్రతి మాట ఆ అబద్ధం అపవాది కదా ఆ అబద్ధ బోధలో వెళ్ళే ప్రతి మాట నిన్ను అంతగా నిన్ను పాడు చేస్తుందన్నట్టు అంటే నిన్ను ఎంతగా అంటే నీ దేహాన్ని అపవిత్రపరుస్తుందన్నట్టు కాబట్టి నువ్వు జాగ్రత్త అని చెప్పిండు యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటే చాలా మంది నానా విధాలుగా నానా భాషలుగా అన్నట్టు ఎన్నెన్ని బోధలు మనకి దేవుడు సత్యాన్ని చూపించినప్పుడు దాన్ని పాటించడమే కష్టము ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే ఆ సేవకుడు ఆదరణగా చదువుతాడా ఆ చర్చికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఏందిరిగినా తిరిగినా నీకేమీ గలగదు ఏమీ రాదు ఆయన ఒక్కడే కనుదృష్టి ఏసుప్రభు నీ పట్ల పెడితే తప్ప ఈ సత్యం నువ్వు ఎక్కడ వెతకవు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్న స్థలంలో ప్రభ నే పాపిని ఎందుకు ఇంతకాలం లోకంలో వెతికినా ఏది అగరగాని ఎడారిలో వెతికినట్టు నేను కూడా ఎడారిలో అరణ్యంలో వెతికినా నాకేమీ కలగలేదు ఏమీ రాలేదు చూడు ఆయన కనుదృష్టి ఈ ప్రార్థన మందిరం అన్నట్టు అంటే నువ్వే ఒక మందిరం కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రార్థిస్తే నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఎందుకంటే నీలో ఉన్న దేవుడు నీతో వచ్చి నివసించే దేవుడు నీ పక్కనే ఉన్నాడు కదా నువ్వేమో ఎక్కడెక్కడో ఎత్తుకుతున్నారు మనుషులు కాబట్టి చూడండి లూకాసు వార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను ఎట్లనగా ఎవడును పాత బట్టకు మాసిక వేయడు అంటే పాత ఉంది ఇక్కడ కొత్త ఉంది అంటే పాతది కొత్తది కలిపితే ఎట్లా ఉంటుంది చూడ్డానికి ఉంటది అవును కదా మనకే అసహ్యంగా అనిపిస్తుంది కదా అంటే పాత ఇక్కడ కొత్త గొడ్డైంది పాత అంటే నీ ప్రాచీన స్వభావం అన్నట్టు రక్షింపబడక మునుపు మునుపు అంటే రక్షింపబడక మునుపు నువ్వు జీవించిన జీవితం అన్నట్టు అంటే నువ్వు రక్షింపబడినాక నీకు అనుగ్రహించిన వస్త్రం రక్షణ వస్త్రం ఇవి రెండు కలిపితే బాగుంటుందా పాతది కొత్తది చూడు ఏసిస్తే ఏమవుతుంది వేసిన ఎడలా కొత్తది దానిని చింపి వేయను ఏసుప్రభు నీళ్ళకి పాతది నీలో ఉండదు అదోగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు ఎందుకు ఆత్మ శరీరము రెండు విరోధం కదా రెండు మనలు ఎట్లా ఉంటాడు శరీరము మనలో ఉండాల దేవుడు మనలో ఉండాలంటే ఇది బుద్ధి ఇది మరి అజ్ఞానం అన్నట్టు చూడు కాబట్టి ఎవడును కొ పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోసిన ఎడల కొత్త ద్రాక్ష తిత్తులను పిగుల్చును రసము కారిపోవును తిత్తులను పాడగును అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులను పోయేవలను కొత్త గొడ్డ పాతగొడ్డ అంటే ఇవి రెండు నువ్వు అర్థం చేసుకోవాలా శరీరే విత్తువాడు క్షయమైన పంటను ఆత్మను బట్టి విత్తువాడు నిత్యజీవమైన పంట పాతది అంటే శరీరముకు సంబంధించింది కొత్తది అంటే ఆత్మకు సంబంధించింది పాత ద్రాక్షరసం అంటే నీ ప్రాత స్వభావం కొత్త ద్రాక్ష అంటే నవీన స్వభావం ఇవి రెండు ఎలా ఉండవంట ఒకటిలాగా ఉండవన్నట్టు కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం కొత్త వాళ్ళలాగానే ఉంటాం రక్షింపబడి ప్రార్థనలో బుద్ధిమంతుల్లాగా జ్ఞానవంతుల్లాగా వాళ్ళలో పాలు పొందుతాం కానీ పాత స్వభావాలు ఏమీ ఈ భక్తి ఎలాంటి భక్తి అంటే కూడా ఆశ్చర్యకరంగా ఉండే భక్తి అన్నట్టు ఈరోజు మనుషులు అట్లానే కనబరుస్తున్నారు చర్చిలకు వెళ్ళే వాళ్ళు కానీ దేవుని వాక్యం చెప్పే సేవకులు కానీ ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ మనం ఆలోచిస్తే మనకే ఇది కరెక్ట్ కాదన్నప్పుడు దేవుడికి ఎట్లా కరెక్ట్ అవుతుంది చూడండి యాకోబు రాసిన పత్రికలో మూడో అధ్యాయము పదకొండో వచనంలో నీటి బొగ్గలో ఒక జల నుండియే అంటే నీటి బొగ్గలో ఒక జల నుండియే తీయని నీరు చేదు నీరు ఊరున మనం చూసినాం పాత బట్ట మంచి ద్రాక్ష కారు ద్రాక్ష మంచి చెట్టు పనికి మాలిన చెట్టు మంచి పలములు కాని పలములు కొత్త ద్రాక్ష రసము పాత ద్రాక్ష రసము ఇప్పుడు తీయని నీరు చేదు నీరు ఒక్క ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మంచి ద్రాక్ష తోటలో కారు ద్రాక్ష వచ్చిన నీటి బొగ్గలో జల నుండి తియ్యని నీరు చేదు నీరు ఊరునా అలాగే యాకో ప్రాసిన పత్రికలోనే మూడో అధ్యాయం పన్నెండో వచనంలో నా సహోదరులారా అంజురపు చెట్టున ఒలివ పండ్లైనను అంటే ఇక్కడ అంజూరపు చెట్టు ఉంది ఒలీవా ఒలీవా చెట్టు వచ్చే ఫలం ఇప్పుడు అంజురపు చెట్టున అంజూరపు పండ్లే కాస్తాయి ఒలీవ పండ్లు ఎట్లా కాస్తాయి అలాగే ద్రాక్ష తీగన అంజురపు పండ్లైనను కాయన ఇవన్నీ క్వశ్చన్ మార్క్ ఎందుకు చెబుతుందంటే నీలో ఒక్క స్వభావమే కనిపించాల దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు నువ్వు దేవుని ఆత్మ నీలో ఉందా లేదా ఇదే రుజువు నువ్వు గట్టిగా చప్పట్లో కొడితేనో నువ్వు భాషలతో ప్రార్థిస్తేనో కాదన్నట్టు ఇది నీలో నిజం నువ్వు దేవుని ఆత్మ నీలో ఉంటే అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నివసిస్తే నువ్వెలా ఉంటావంట ఆత్మ స్వభావం గలవాడివే గాని శరీర స్వభావము గలవాడువి కావు అంటే దేవుని ఆత్మ నీలో ఉండి నివసిస్తే నీలో పాతది కనిపించదు ఎందుకు పాతవి గతిచ్చను సమస్తము కొత్తవాయనంటే యేసుక్రీస్తు ప్రభు నీలో ఉంటే నీలో కొత్త ధనమే ఉంటుంది తప్ప పాతధనం ఉండదు కదా పాత క్రియలు ఎలా ఉంటాయి అబద్ధాలు మోహపు చూపులు కానీ తాగడం కానీ తినడం కానీ వ్యభిచారం కానీ దురాశలు కానీ గర్వము కానీ అతిశయము కాని ఈ లోకంలో శరీర కార్యాలు నానవేదాలు ఇవన్నీ నీలో ఉండవు కదా ధనం పట్ల వ్యామోహం కాని స్వార్థము కాని కపటము కాని కాబట్టి నిజంగా ఏసుప్రభు నీలో ఉంటే నువ్వు నిజంగా దేవుని ఆత్మలో ఉన్నవాడివి అయితే దేవుడు చెప్తుండు అంజురప్పు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయున కాయవు కదా రెండు వేరు కదా కాబట్టి నువ్వు శరీరేచ్చలను బట్టి ఉండేవాడివి క్షయమైన పంట వస్తావు ఆత్మ ప వచ్చే నిత్యజీవమైన పంట ఎలా వస్తుంది ఇప్పుడు దేవుడేం వెక్కిరింపబడ్డాడు కదా కాబట్టి మనుషుడు ఏమి విత్తునో అదే వస్తాడు కదా నువ్వు నిజంగా అంజురపు చెట్టు అయితే నీలో అంజురపు పండ్లే రావాలి ఒలీవ పండ్లు రావు కదా నువ్వు నిజంగా ఏసుప్రభులో ఉంటే ఏసుప్రభులాగానే ఉండాలి కానీ నీలాగా ఎందుకున్నా నీ మాటల్లాగా నీ శాష్టల్లాగా నీ నడవడికి నీ ప్రవర్తనలాగా నీ ఆలోచనలు తలంపులాగా ఎట్లా ఉంటావు ఇవేమీ గ్రహించుకోకుండా మనుషులు ఇవేమీ వివేచించకుండా ప్రార్థనలో ఉంటూ ఉపవాసాలు ఉంటూ సేవ చేస్తే ఏమన్నా అర్థం ఉందా నీకే రక్షణ లేదు నువ్వు ఎదుటి ఎట్లా రక్షణలోకి నడిపిస్తావు ఇంత అజ్ఞానము అవివేకముతో ఎలా మనుషులు జీవించగలుగుతున్నారంటే వీళ్ళు ఏసు ప్రభులో నాటబడిన వాళ్ళు కాదు వేరొక ఏసు ప్రభులో నాటబడిన వాళ్ళు వీళ్ళు అందుకు సత్యాన్ని గ్రహించలేక వాళ్ళ జీవితాలను పరిశీలించుకోలేక పరీక్షించుకోలేక ఈ రీతిగానే నా మనుషులు జీవించగలుగుతున్నారు చూడండి కొరెందులకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఆరో వచనంలో మీరు అతిశయపడుట మంచిది కాదు చూడండి ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయిన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు కాబట్టి ఉప్పు నీళ్ళలో ఉప్పు నీళ్ళే ఉంటాయి తీయని నీళ్ళు ఎట్లా వస్తాయి ఇది ఎందుకు దేవుడు రెండేసి లాగా చూపిస్తుండే నీ జీవితం ఎలా ఉందనేది బైబులు నీకు వివరిస్తుందన్నట్టు ఆత్మ సంబంధమైన వాళ్ళు ఎలా ఉంటారు శరీర సంబంధమైన వాళ్ళు ఎలా ఉంటారు ఆత్మ సంబంధమైన వాళ్ళు మంచి ద్రాక్ష కాస్తారు కారు ద్రాక్షలు కాయరు ఆత్మ సంబంధమైన వాళ్ళు మంచి చెట్టు కలిగిన వాళ్ళు కాబట్టి మంచి ఫలములు పలిస్తారు కాని పలములు పలించరు ఆత్మ సంబంధమైన వాళ్ళు కొత్త గొడలాగా ఉంటారు కాబట్టి కొత్తగానే ఉంటారు పాత గుడ్డకు మాస్క్ వేసేలాగా ఉండరు కొత్త ద్రాక్ష రసం లాగా కొత్త తిత్తులోనే ఉంటారు కదా పాత తిత్తుల్లో ఉండరు ఆత్మ సంబంధమైన వాళ్ళు తీయని నీరులాగా ఉంటారు ఎన్ని దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతుండు చూడండి మీరు అతిశయపడుట మంచిది కాదు ఏది నేను బాగానే ఉన్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను దేవుణ్ణి ఉన్నానంటే కాదు కదా నువ్వు బాగున్నావంటే ఏది నీ సాక్ష్యం ఏది నీ ప్రవర్తన ఏది నీ ఫలం నీ గురించి నీ భార్య చెప్పగలరా సాక్ష్యం నీ గురించి నీ భర్త సాక్ష్యం చెప్పగలరా నీ గురించి నీ సాక్షి తోటి సంఘస్తులు చెప్పగలరా నీ గురించి సాక్ష్యం నీ ఇంట్లో వాళ్ళు చెప్పగలరా నీ గురించి సాక్షిని ఇరుగు పొరుగు వాళ్ళు ఇవ్వగలరా నువ్వు ఈ లోకానికి వెలుగంటే నువ్వు వెలుగులాగా ఉంటే ఏది ప్రతి నీ గురించి నేరాలు మోపుతున్నారంటే నువ్వు చేకటివే కదా అంధకారంలో ఉన్నవాడివే కదా అజ్ఞానంలో అవివేకంతో ఉన్నవాడివే కదా నీ సాక్ష్యం బాగలేనప్పుడు మీ ప్రవర్తన బాగలేనప్పుడు భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు మీ మధ్య ఉన్నారు సాక్ష్యం బాగుందా లేదా ధాన్యలు వీళ్ళ దేవుడే జీవం కలిగిన దేవుడు చద్రకు మెస్యకు అవేజ్ఞ వీళ్ళ జీవం కలిగిన దేవుడు ఏలియా అంతమంది బయల ప్రవక్తల్లో వీళ్ళ నిజమైన దేవుడు దావీదు యుద్ధంలో గెలిపించి యహోవాకు జయము జయమని ఆయన నామని వీళ్ళందరూ ఆయన నామాన్ని కష్టాలు పడినా బాధలు పడినా శ్రమలు పడినా అవమానాలు పడినా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నా ఆయన నామాన్ని అవమాన పరచలేదు కానీ ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన నామాన్ని ఆయనను సకల జనులు కీర్తించేలాగా పొగిడేలాగా చేసిన రే ఆయన నామాన్ని దూషణ పాలు చేయలేదు కదా ఈరోజు తోటి గ్రూప్లో ఉన్న వాళ్ళము తోటి సేవకులను వీళ్ళని గురించి మంచి సాక్షి లేకపోతే ఎలా మనుషులు ఇది వివేచన లేదు మనుషులకి కాబట్టి మనం అతిశయపడుటే ఎవరము మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా ఇక్కడ కూడా పులిసిన పిండి పులియని పిండి పులిసి ఎందుకు చెబుతున్నాడు పులిసిందేంది పులిందేంది పాతదేంది కొత్తదేంది పాత ద్రాక్ష రసమేంది కొత్త ద్రాక్ష రసమేంది కారు ద్రాక్ష ఏంది మంచి ద్రాక్ష ఏంది ఈ వ్యత్యాసాలు ఏందో నువ్వు లేకపోతే దేవుడేం వెక్కిరింపబడడు మోసపోకుడి మనుషుడు ఏమి విత్తును అదే పంట కోస్తాడు కాబట్టి చూడండి పులిసిన పిండి కొంచమైనను ఈ మాట చెబితే నువ్వు నానా విధమైన బోధలు వింటే ఆ పులిసినది వచ్చి నీలో ఉంటే నువ్వు ముద్ద మంచిదానివే నీ దేహం మంచిదే ఈ పులిసిపోయిన బోధలు వచ్చి నీళ్ళకి రావడం వల్ల నువ్వేమైపోయినావంటే అపవిత్రమైపోయినట్టు ఓ రీతిగా చెప్పాలంటే వ్యభిచరింపబడ్డం అన్నట్టు తర్పము కుయుక్త చేత మీ మనుషులు చిరపడం అంట అంత డేంజరస్ అన్నట్టు బోధలు నువ్వు వింటి గ్రహించి వాటిని నీలోకి ఆహ్వానిస్తే నీలో ఉన్న పరిశుద్ధత మొత్తం పోతుంది అప్పుడు లోకంలో ఎక్కడికి పోవాలంటే ఎక్కడికి ఎందుకు పోవాలా నీ ముందు లేదా నీ చేతిలో లేదా నీలోనే నీ చేతుల్లోనే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కదా కన్నులు పెట్టి తెరిచి చూసి చదివితే ఈ బయట ప్రపంచం ఎలా ఉంది బయట సేవకులు ఎలా ఉన్నారో ఈ వాస్తవాలన్నీ గ్రహిస్తాం నీకేమో అంత సమయం ఉండదు అంతగా దేవుని సన్నిధిలో ధ్యానించాలనే ఆసక్తి ఉండదు పోవాలా వాళ్ళు ఏదో నాలుగు తృప్తికరంగా చెబితే హృదయం సంతోషించాలా పోవాలా పోవాలా ఏడవాల ఏడిస్తే ఏదో ఓదార్పు ఇదే క్రైస్తవులు అయిపోయినారు ఈ యొక్క లూపులోనే తిరిగిపోతున్నారే తప్ప దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు చూడండి కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా కాబట్టి పాతదైన పులిపిండు ఉందని చెప్తుండడు ండితోనైనా దుర్మార్గతను పుస్తత్వమును పులిసి పులిపిండితోనైనా కాకండి పుస్తత్వమును సత్యమునను పులిని రొట్టెతో పండగను ఆచరింతము ఎందుకు జాతి పత్రికలో దేవుడు మాట్లాడుతుడు ఐదో అధ్యాయ తొమ్మిదో వచనంలో పులిసిన పిండి కొంచెమైన పులియజెయ్యను ఎందుకు ఈ మాట చెప్తున్నాను దేవుడు అబద్ధ వక్తల గురించి జాగ్రత్త పడమని ఏసుప్రభు శాస్త్రులు సర్దుకయలు అను పులిసిన వారి పిండిని గురించి జాగ్రత్త పడ్డంటే ఆ పులిసింది కొంచెమైనా నువ్వు పాడైపోతావు నువ్వు చెడిపోతావు నువ్వు అపవిత్రమైపోతావు నీలో పరిశుద్ధత ఉండదు నీలో పరిశుద్ధత ఉండదు ఆయన సరళత పవిత్రత నీలో ఉండదు అంత డేంజరస్ అన్నట్టు నువ్వు వినే బోధలు ఈ లోకంలో ఉన్న వాళ్ళ బోధలు అది దేవుని సంబంధమైనది ఆత్మ కాదని అవసరం లేదు ఆయన ఎవరైతే పోవాలా కూర్చోవాలా వినాలా అవి తలకెక్కించుకోవాలా సత్యం మాత్రం మనుషులు వినలేరు గ్రహించలేరు హృదయం ఒప్పుకోలేదు ఎందుకు సత్యం ఎప్పుడు నేను కొడతానే ఉంటది నీకు తాగుతుంది కదా అబద్ధము దాకదు ఎందుకంటే అది మోసం కదా మోసం ఎప్పుడు తీయగానే ఉంటుంది కదా యశు ప్రభు మాటలు వినలేక ఇది కఠినమైన మాట చెప్పి ఎంతో మంది వెనుక వెనుదిరిగి వెళ్ళిపోయినారు ఆయనని వెంబడించకుండా ఎందుకు ఆయన చెప్పే మాటలు వినడానికి గ్రహించడానికి వాళ్ళకి కఠినం అయిపోయిందంట ఈరోజు ను కఠినపరుచుకుంటావా వాస్తవాన్ని గ్రహిస్తావా అన్నది నీ తీర్మానం దేవుడు స్వేచ్ఛ ఇచ్చిండు మనుషులకి ఆదాము అవలకు కూడా ఇచ్చిండు నువ్వు మంచి చెడులు ఆ ఫలం తింటావా జీవవృక్ష ఫలం తింటావా అది నీ ఇష్టం నీకు నేను స్వేచ్ఛను ఇచ్చిన అది తింటే నువ్వు చనిపోతావని చెప్పినా ఇప్పుడు నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు ఏ ఆప్షన్ని నువ్వు ఎంచుకుంటావు వాళ్ళు ఎంచుకున్నారు మోసపోయినారు కాబట్టి ఈరోజు కూడా దేవుడు నీకు అదే స్వేచ్ఛ ఆదాం అవలకిచ్చిన స్వేచ్ఛ నేటికి దేవుడు మనకు అనుగ్రహించి ఆ మంచి చెడు ఏదనేది నీ చేతిలోనే పెట్టి నువ్వు గ్రహించి విని నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆయన మనల్ని మర మనుషులుగా కదా రోబోలాగా ఆయనకి కాబట్టి ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు చూడండి రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఏమనగా మన మికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధక అంటే ఎవరికి దాసుమవుతాం అంట మనం పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము బాగా అర్థం చేసుకోవాలి దేహం అంటే శరీరమే కదా నిరర్ధక మన ప్రాచీన స్వభావము ప్రాచీన స్వభావం అంటే రక్షింపబడక మునుపు ఉన్న జీవితము ఆయనతో కూడా అంటే ఏసుక్రీస్తు ప్రభుతో కూడా సిలువ వేయబడినని ఎరుగుద్దుము అంటే రక్షింపబడిన భావనం కదా మనము కాబట్టి మన పాప శరీరం అంతా నిరర్ధకం ఆ ప్రాచీన స్వభావం అంతా ఏసుక్రీస్తు ప్రభుతో సిలువ వేయబడింది అంటే నువ్వు పాపంలో చనిపోయిన నీ పాత స్వభావం పలానా ఢిల్లీ బ్రదర్ యేసు క్రీస్తు ప్రభు నమ్మక మునుపు ఎరగక మునుపు ఆయనని వెంబడించక మునుపు ఆయన పిలుపుని ఏర్పాటును నిత్యం చేసుకుని సువార్త ప్రకటించక ఈ ఢిల్లీ బ్రదర్ ఏమి పరిశుద్ధుడు కాదు ఈ ఢిల్లీ బ్రదర్ లో ఏమి మంచితనం లేదన్నట్టు ఈ లోక సంబంధమైన శరీరమే కానీ ఈ ఢిల్లీ బ్రదర్ ఏమైండు పాపినైన నన్ను ఏసు క్రీస్తు రక్షించడానికే ఈ లోకానికి వచ్చిండని గ్రహించి నా పాపములు ఏసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని నా పాపానికి నేను ప్రాయచిత్తము పొందుకొని పాప క్షమాపణ పొందుకొని ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు పరలోక రాజ్యానికి మార్గము అని గ్రహించి లేకపోతే నరకంలో అక్కడ అగ్ని ఆరదు పురుగు అతి భయంకరమైన శిక్ష ఆ శిక్షకు నేను లోబడకూడదు ఆ శిక్షకు నేను పాత్రును కాకూడదనే ఏసుక్రీస్తు ప్రభు పాపం లేనివాడాయన నా పాపాన్ని ఆయన మీద వేసుకొని నా నిమిత్తము ఆయన కీడు అనుభవించి సిలువ వేయబడి నా నిమిత్తమే మృతి పొంది సమాధి చేయబడి లేపబడిండు అన్న సత్యాన్ని గ్రహించి ఏసుక్రీస్తు నామమున బాప్తేశం పొందిన నేనేమైపోయినాను ఇప్పుడు గతించిపోయినాను అన్నట్టు ఎప్పుడు పాత స్వభావం పాత దిల్లీ బ్రదర్ చనిపోవాలా ఇప్పుడు దిల్లీ బ్రదర్ కొత్తగా ఏసు ప్రభులాగా కనిపించాలా ఈరోజు మనలో యేసు ప్రభు కనిపిస్తుండ అంటే మనలో ఏమున్నాయంటే ఇంకా పాతవి ఉన్నాయి అవి గతించిపోలా నీలో నుంచి పూర్తిగా పోలేదు కాబట్టి చెప్తుండడు కావున ఎఫ్ఎస్సిల్లో నాలుగులో ఇరవై రెండు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అంటే మునుపటి ప్రవర్తన అంటే రక్షింపబడుకు మునుపు జీవించిన జీవితం మోసకరమైన దురాశల వలన చెడుపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని ఎప్పుడు వదులుకున్నాము మనం కూడా ఏసుక్రీస్తు ప్రభుతో ఆ స్వభావాన్ని ఆయనతో కూడా మనం ఏమైపోయినామంట శిలువ వేయబడినాము అప్పుడు దాన్ని వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన అంటే అర్థం చేసుకోవాలా ఏసు ఏం చేసిండు నిన్ను మొత్తాన్ని క్లీన్ చేసేసిండు నిన్ను అంతగా ఆయన ఆయన రక్తంలో నిన్ను కడిగిండు నీ యొక్క మురికి కలిగిన వస్త్రాలను ఉతికిండి తన రక్తంలో పరిశుద్ధంగా మార్చి నీ వస్త్రాలను తెల్లగా చేసిండు చేసి ఇచ్చినప్పుడు నువ్వేమైపోయినావు ఇప్పుడు నూతన పరచబడిన వాడివి అంటే నీతియుదార్థమైన భక్తియు గలవాడై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాల ప్రాచీన స్వభావము నవీన స్వభావం కారు ద్రాక్షాలు మంచి ద్రాక్షాలు తీయని నీళ్లు చేదు నీళ్ళు పులిసిన పిండి పులియని పిండి మంచి చెట్టు పనికి చెట్టు కొత్త ద్రాక్షరసము పాత ద్రాక్షరసం పాత బట్ట కొత్త గొడ్డ వెచ్చగైన జీవితము చల్లనైన జీవితం మధ్యలో నులివెచ్చని జీవితం వీళ్ళే పైకి భక్తి గలవారై ఉండి శక్తిని ఆశ్రయించని వాళ్ళు నులివెచ్చని జీవితం అన్నట్టు ఇవన్నీ ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతుండే దేవుడు వెక్కిరింపబడడు ఇది స్పష్టంగా దేవుతుంది ఎందుకు మత్తాయిలో పది ఇరవై చెప్పినట్టు మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నసింప నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి ఈ రోజు నుంచి మనం భయపడాలా యేసుప్రభుకి లేకపోతే ఆయన సమీపంగా ఉన్నాడు కదా ఎన్నో ఆయన చెప్పిన వాక్యాలు ప్రవచనాలు నెరవేరుతున్నాయి కదా ఆయన ఆయన చెప్పిన ప్రతి సూచక క్రియలు జరుగుతున్నాయి కదా ఇంకా సిద్ధపడకపోతే ఇంకా నీ దివిటీని సిద్ధపరచుకోకపోతే నువ్వు వెలగకపోతే బుద్ధి లేని కన్యకలాగా ఉండిపోతారన్నట్టు అపనమ్మకమైన వాడు ఎలా ఉంటాడో అట్లా మనం కూడా మంచి దాసుల్లా కాకుండా దాసుల్లాగా ఇంకా సోమరిగా మత్తులమైపోయి ఉంటామన్నట్టు కాబట్టి దేవుడేమి మోసపోడు కాబట్టి దేవుడేమి ఎక్కిరింపబడడు ఈ రోజు నువ్వు చేసే ప్రతి క్రియలు ప్రతి మాటలు ప్రతి వాటిని దేవుడు భరిస్తుండే సగిస్తుండడు కానీ వీటన్నిటికీ ఒక దినం నువ్వు చెప్పాల అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో నేను ఎందుకు ఆ రోజు దేవుడు పలాన వ్యక్తి ద్వారా నాతో మాట్లాడి నేను నా జీవితాన్ని మార్చుకోలేకపోతేనే నా అలవాట్లు మార్చుకోలేకపోతేనే నా జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోలేకపోతేనే నా పిలుపును నా ఏర్పాట్లో నిశ్చయం చేసుకొని జాగ్రత్త అంతగా దేవుడు ఆ టైంలో చెప్పినప్పుడు ఆయన మాట వినకపోతేనే నా హృదయాన్ని కఠినపరుచుకుంటేనే అని నీకు అప్పుడు తెలివి వస్తే ఏమన్న అర్థం ఉందా అప్పుడు తెలివి వస్తే మనుషులకు ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు తెలివి వస్తే మంచిది ఇప్పుడు జ్ఞానం వస్తే మంచిది ఎందుకు ఇప్పుడన్నా ఆ పరిగెత్తి ఆ బుద్ధి కలిగిన కనీలు గబగబా తమ తిమిటీలు సిద్ధపరుచుకొని ఎట్లా ఉన్నారో మనం అట్లాగన్నా గబగబ సిద్ధపడి జాగ్రత్త ఇక మీదటన్నా వెలగడానికి ప్రయాసపడతాం కదా లేకపోతే ఆ రోజు ఎన్ని అనుకున్నా ఏం చేసినా ఏం చేసినా ఏమి ఉండదు కదా కాబట్టి నేడే అనే దినం ఉన్నప్పుడే ఈరోజు ఒప్పుకోవాలా దేవుని సన్నిధిలో విటిలో ప్రభ నా పాపానికి ఈరోజు ప్రాయచిత్తం అనుగ్రహించు ప్రభ నా పాపాలు నన్ను క్షమించు ప్రభ అవును ప్రభ నాలో పాతధనం ఇంకా ఉంది ప్రభ ఇంకా నాలో గర్వము అతిశయము చెడుతనం ఉంది ఇంకా నాలో సంపూర్ణత లేదు ప్రభ ఇంకా నీ క్రియలు నాలో కనిపించట్లేదు ప్రభ ఇంకా నాలో ఒకప్పుడు రక్షించబడగమునుపు పలానా సిస్టర్ ఎలా ఉందంటే ఇప్పుడు అట్లానే ఉంది ప్రభ ఏ మార్పు లేదు ప్రభ అలా నువ్వు గ్రహించుకుంటే అలా నువ్వు వివేచిస్తే ఒక వాక్యం ఉంటది ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడంట కాబట్టి పాపములకు పరిహారము నొందని వాడు పాపాలకు ప్రాయచిత్తము నొందిన ధన్యుడని ఉంటది నీ పాపాలకు క్షమాపణ అవసరం కదా ఇప్పుడు మనం అడగాల ప్రభ నన్ను ఇంకా నూతన నాలో ఏముందో ఆయస్కరం అనేది వాటన్నిటినీ తుడిచివేయి ప్రభ ఆయన నాలో ఎలాంటి పాతధనం కనిపించొద్దు ప్రభు కాబట్టి ఎలాంటి పులిసిన బోధనలో ఉండొద్దు ప్రభా నేను ఎక్కడ తప్పిపోతున్నాను ఏ విషయాల్లో చెక్కబడుతున్నా ఏ బోధ ఏ మోసకరమైన బోధల్లో చెక్కబడుతున్నాను వేటిల్లో నీకు నైనా నేను ఉండలేకపోతున్నాను ప్రభావ అని ప్రార్థనలో అడగకపోతే దేవుడు చూపించరు ఈ వాక్యాల ద్వారా చూపించినా మనుషులు కఠినపరుచుకుంటున్నారు ఎందుకంటే మనుషులను చూస్తున్నారు కార్యశుద్ధి ఉండదు ఎందుకంటే మనుషులను చూసి వాక్యం వినేవాడు ఎప్పుడు మారడు వాళ్ళంతా వేషధారకులు కూడా ఈ లోకంలో ఇంకెవ్వరు ఉండరు మనుషులను చూస్తే మార్చుకోలేం కదా కష్టం అనిపిస్తుంది నాకన్నా చిన్నాడు వీడి చెప్తే వీడి మాట నేను వినాల అంటే కష్టమే కదా ఈ బ్రదర్కి ఏం తెలుసు నిన్న మొన్నటి దాకా తిరిగినాడు సంవత్సరం నుంచి వాక్యం చెప్పినంత మాత్రం ఈ బ్రదర్కి ఏం సత్యం తెలుసు ఇతనికి ఏం తెలుసు అని వాక్యం చదువుతాడు ఈ బైబుల్లో ఏం ఉందని తెలుసు ఇతనికి ఇతను చెప్తే నేను వినాల అంటే వీళ్ళంతా ఎక్కడున్నట్టు శరీరకంగా ఉన్నట్టు అన్నట్టు నువ్వు గ్రహించాలి కదా బైబిల్లో దేవుడు మాట్లాడాలనుకుంటే నానా విధాలుగా మాట్లాడినప్పుడు నీతో మాట్లాడాలంటే అదే దేవుడు అదే రీతిగా మాట్లాడు ఆయనేమి మనలాగా మారడు కదా మనం మారతమేమో నిన్నున్నట్టు ఇవాళ ఉండం ఇవాళ ఉన్నట్టు రేపు మన జీవితాల్లో క్రమం ఉండదు అక్రమమే ఉంటది మనలో న్యాయం ఉండదు అన్యాయమే ఉంటుంది కానీ ఆయన ఏమి అట్లా కదా కాబట్టి నువ్వు గ్రహించుకోవాలా అడగాల ఎందుకంటే ఆయన రాకడ దినముకు మనము దగ్గరగా ఉన్నాం కాబట్టి ఏ దినమునో ఏ జామున వచ్చినా మీకు తెలియదు కనుక మెలుకుగా ఉన్నామన్నాడు దేవుడు కాబట్టి నువ్వు మెలుకుగా ఉంటే ఇవన్నీ చూసుకుంటావు ఉట్టి వాక్యాలు చెప్తూ ఏదో పరిచర్ పెట్టించుకుంటూ ఆదివారం అడు కూర్చొని హడావిడి చేస్తే కాదు విధానం ఇది కాదు క్రమం ప్రతి దినము అడగాల అడగకపోతే దేవుడు చెప్పడు చెప్పకపోతే నువ్వు మోసపోతావు నీకు తెలియదు అప్పుడు మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే వస్తాడు ఈ రోజు నువ్వు తీర్మానించుకోవాలా ఈ రోజు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలా ఈ రోజన్నా నీలో పాతదనం ఉంటే ఈ రోజన్నా ఈ దినం నీతో దేవుడు మాట్లాడిండు నువ్వు నిజంగా దేవుని సంబంధివైతే నీ జీవితం పాతదానిలాగా ఉంటే గ్రహిస్తే వివేచిస్తే నిన్ను మార్చుకుంటే ఈ రోజు నీ జీవితంలో గొప్ప వెలుగు వస్తుంది నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉండి ఎన్ని ప్రార్థనలు పెట్టుకొని ఎన్ని చేసినా రాని వెలుగు నీ తప్పును గ్రహించి ఒప్పుకుంటే నీ జీవితంలో గొప్ప వెలుగు వస్తుంది పాపనైనా నేను నువ్వు నన్ను రక్షించడానికే వచ్చినావు అన్నవాడే రక్షింపబడతాడని చెప్పిండు కదా యసు ప్రభు పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు వేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు ఉన్న దేవ నీకు స్తోత్రములు ఇదిగో నా ప్రభ తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ అవును ప్రభ మీరు ఎంతో ప్రాయసపడ్డారు ప్రభ మమ్మల్ని ఓ రీతిగా చెప్పాలంటే సేద్యం చేసినారు ప్రభ ఎంతో జాగ్రత్తగా మీరు మమ్మల్ని సిద్ధపరిచినారు కాబట్టి మేము మంచి ద్రాక్ష పండ్లే కాయాలి కానీ కారు ద్రాక్షాలు కాయొద్దు ప్రభ తండ్రి మీరు పడిన ప్రయాసం మా పట్ల ఆ కలవరిసలలో వ్యర్థమైపోవద్దు ప్రభ నాయన కాబట్టి మా పిలుపును మా ఏర్పాటును మేము నిశ్చయం చేసుకొని మరీ జాగ్రత్త తండ్రి మేము ఏం విత్తే అదే పంట మేము పాపంలో ఉంటే ఖచ్చితంగా నరకంలోకి పోతాం ప్రభ పరిశుద్ధంగా ఉంటే ఖచ్చితంగా నిత్య ఉంటాం ప్రభ ఇదే ఇది తీర్మానమే ప్రభ మీరు మాకు స్వేచ్ఛనిచ్చినారు ప్రభ అదే రీతిగా మీ గద్దింపుని హెచ్చరికను కూడా ఇచ్చినారు గద్దింపుకు లోబడకుండా హెచ్చరికను మరిచితే ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు భేదం ఏమీ లేదు ప్రభ ఆ రోజు ఆదామా ఖచ్చితంగా మరణంలోకే పోయినారు కాబట్టి ప్రభ ఈరోజు మా ఆత్మను దేహమును రెండింటినీ నరకంలో నశింప చేయగలిగే దేవుడు నువ్వు ఒక్కడివే నీకు భయపడాలి కానీ మా జీవితంలో ఎంతమందికో భయపడుతున్నాం తప్ప నీ పట్ల భయము భక్తి మనుషులు కనబరచలేకపోతున్నారు ప్రభ ఏదో ఆశామాసిక్ వాక్యాలు వింటున్నారు అదేదో నిజ జీవితంలో ఒక పాటు లాగా అనుకుంటున్నారు కానీ వాక్యం అంటే నువ్వు ప్రభ ఎంత భయం ఉండాలా వాక్యం పట్ల ఎంత జాగ్రత్త ఉండాలా ఎంతగా మా చెవులు స్వరం వినాలని కలిపి ఈ రీతిగా మనుషులు లేరు అలాంటి ఆసక్తి శ్రద్ధ లేరు అందుకే మనుషులంతా ఈ లోకంలో కలిసిపోయినారు ప్రభు కాబట్టి ప్రభ అలా మేము ఉండొద్దు అట్లాంటి జీవితంలో మేము ఉండొద్దు మా విధానం అలా ఉండొద్దు ప్రభ ఎందుకంటే వాక్యాన్ని నిర్లక్ష్యపరిచిన వాడు ఖచ్చితంగా దేవుణ్ణి నిర్లక్ష్యపరిచిన వాడే ప్రభ వాక్యం లేనివాడు ఖచ్చితంగా నీకు తగినట్టుగా జీవించడం అనేది అసాధ్యం ప్రభ నాయన పరిశుద్ధతలో ఉండడం అనేది అసాధ్యం ప్రభ నీకు తగినట్టుగా నీ చిత్తాన్ని గ్రహించి జీవించడం కూడా అసాధ్యమే ప్రభ కాబట్టి లోకమంతా వాక్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు కానీ ఆ వాక్యంలో మేము మెలుకువగా ఉండాలా తండ్రి వాక్యం ద్వారా మా జీవితాలు మార్చుకోవాలా వాక్యం ద్వారానే మేము ఆదరించబడాలా వాక్యం ద్వారానే మేము ధైర్యం కలిగి ఉండాలా వాక్యం ద్వారానే దుష్టశక్తులను ఎదిరించాలా ఆ శోధనలో మీరు ఎదిరించినారు ప్రభ వాక్యం అనే ఖడ్గం బట్టి యుద్ధం చేసి గెలిచినారు ప్రభ ఆ రీతిగానే మేము గెలవాలా ప్రభ కాబట్టి మమ్మల్ని గెలిపించేది కేవలం నీ యొక్క వాకు వాక్యమే ప్రభ ఎందుకంటే ఆ వాక్యమే మీరు కాబట్టి కాబట్టి నీ వాక్యంలో మేము ప్రతిదినం ఉదక స్నానం చేయబడాలా తండ్రి మాలో ఎలాంటి పాతధనం ఉంటే క్షమించమని నాయనా ప్రభ ప్రతిదినం ప్రార్థించే వాళ్ళు జీవితాల్లో ప్రభ వాళ్ళున్న ప్రతి స్థితి నుంచి విడిపించండి వాళ్ళ ప్రతి అపరాధములు పాపములన్నీ క్షమించండి వాళ్ళున్న ప్రతి శ్రమల నుంచి మీరు విడిపించండి ప్రతి అనారోగ్యాల నుంచి మీరు స్వస్థపరచండి ప్రభా తండ్రి ఎన్నో దినాల నుంచి ప్రతి ఒక్కరి గురించి మేము మానక ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రార్థనలు వ్యర్థం కావు ప్రభా నేను మీ ప్రయాసము ఏది వ్యర్థం కాదన్నావు ప్రభా ఖచ్చితంగా ప్రభా తగిన కాలంనా తగిన సమయంలో ప్రతి ప్రార్థనకును జవాబిచ్చే గొప్ప దేవుడు తండ్రి కాబట్టి ప్రతి విజ్ఞాపన ప్రార్థనలు మీరు జవాబు అనుగ్రహించమని ఈ వాక్య నా జీవితం నేను ఆ రీతిగా నీకు తగినట్టుగా నేను లేకపోతే నన్ను క్షమించు నా పాపాలన్ని ఒప్పుకుంటున్నా అతిక్రమములన్నీ ఒప్పుకుంటున్నా నన్ను నీ దృష్టికి కనపడిచిన ప్రతి దోషములన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను క్షమించి మంచి ద్రాక్ష పండ్లు కాసేలాగా మీరే సహాయకులుగా నన్ను నడిపించమని మమ్మల్ందరినీ నడిపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ ప్రార్థించిన విజ్ఞాపనలు చేస్తున్న ప్రతి ఒక్క బ్రదర్ ప్రాముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయి అక్కడున్న ప్రతి సేవకులకి విశ్వాసకి మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించను కదా